ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ మీకు ఇచ్చేస్తాం సార్ అందులో ఉన్నవన్నీ మీ దగ్గర ఉన్నట్టే భావించండి మీద కాన్సన్ట్రేట్ చేయండి ఏదన్నా లెక్చర్లోంచి నోట్ చేసుకుందాం అనుకుంటే పాయింట్ నోట్ చేసుకోండి అక్కడ లేనిది అని తప్ప అక్కడ ఉన్నవి బోర్డు మీద కనబడుతున్నవి రాసేసుకుందాం అని మాత్రం అనుకోవద్దు అవునా మరొక్కసారి సభకు నమస్కారం ముందుగా ఒక్క మాట మాట్లాడతాను ఇందాక మీ అటెండెన్స్ షీట్ చూశా మనకు అనేక జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు న్యూస్ పేపర్ చూస్తే మీకెలా ఉందో తెలీదు కానీ నాకు మాత్రం కొన్ని భావాలు ఈ మాట ముందెందుకు చెబుతున్నానంటే మీ భాష ఇలా ఉంది యాస ఇలా ఉంది అని నిలువు అడ్డగీతలు గీసుకోవద్దు రెండు రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాల్లో ముప్పై మూడు నాకు తెలీదు नाकू भाष अच्छू हल्लु विदीसी अच्छु हल्लू दी अवकाश क्लीयर भाषक संबंध मार्च लेर राजकीय सरहद मार्च का पार्टी पदवी राण आवस्त क्लीयर दि स्क्रीन कंट्रोल आल्ली इप फ्रेश् गा वि प्रयत् उपोदात में अर्थम अंतना सामदगा नीतेना अड़ते कष्ट नीर्थ रेप्यून स्किकिटे पर्सनिटन री कगतम सुस्वागत मन तो प्रशाता उ వింటే అర్థమవుతుంది వినకపోతే అర్థం కాదు అర్థమైన తర్వాత గుర్తుంచుకోవాలో లేదో మీరు వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాలి గుర్తుంచుకునేదెందుకు గుర్తుకు తెచ్చుకునేందుకు గుర్తుకు తెచ్చుకునేదెందుకు అమలు పరిచేందుకు అమలు పరిచేదెందుకు ఒక అనుభవాన్ని ఆహ్వానించేందుకు ఆ అనుభవాన్ని ఆహ్వానించటమేందుకు మనిషి ఎదిగేందుకు దిస్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఆల్ ట్రైనింగ్ సెషన్స్ ఎక్కడో పుట్టి ఎక్కడో చదివి ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి మిమ్మల్ని ఇంజనీర్స్ ని తదితర క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్లని ఓ చోట కూర్చోబెట్టి అవునా మీకు ఎన్న సర్వీస్ ఉంది థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ ఆయన సర్వీస్ ఉంది వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే ఈయన మొత్తం క్యాజువల్ లీవ్లు నీ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఈక్వల్ టు అంతేనా కదా ముప్పై నాలుగేళ్ల సర్వీసులో సంవత్సరానికి పదిహేను రోజుల చొప్పులు లెక్కేసుకుంటే अर्थादरनेक्ने कोचोब बहुश कस चवन सिलबसो उइंटस आयन तो षेर अवकाश इन अभवनों में डका मुक्कील तिपूर्क अंश मन उन पड़पू नदी नीर कल प्रवहिस्टू उ పాతనీరు ముందు పో ఆగు నీరు కలవద్దు అని అనదు మీకు అర్థమైందా ప్రకృతి తత్వం అది అది అర్థం చేసుకున్నప్పుడు ఒక డిపార్ట్మెంట్ తో గాని ఒక పని చేస్తున్నవాళ్లు గాని అనుభవం ఉన్నవాళ్లు కొత్తగా వచ్చిన వాళ్లు కలిసి పనిచేస్తూ ఉంటాం మనం కలిసి పనిచేస్తూ ఉన్నందువల్ల అనుభవం ఉన్నవాళ్ళ అనుభవం యొక్క అడ్వాంటేజీ యువత యువరక్తం పొంగి పొరులుతూ ఉన్నందువల్ల వాళ్ల ఉత్సాహము రెండు కలిసి పనికొస్తాయి మనకి ఇది దృష్టిలో పెట్టుకుంటే आलोच्चाला अर्थम कम्यूनिकेशन स्कीा प्रधानमंत्री विषय निजा पर्सनल मे रक इधर भाग जस्ट ए पार्ट आफ्तार पार्टे गनक मन अवगा अद तेलग् तेजी मनस अंद मु तरवा चाहमन निजा की, टेंट तेल। की समुद्रम टापिक మనకున్నది వన్ అండ్ హాఫ్ అవర్ దాదాపు మొదటి సెషన్ కి ఆ తర్వాత ఇంకో వన్ అండ్ హాఫ్ అవర్ ఇది గనక కొంచెం స్పిల్ ఓవర్ గనకైనట్టయితే నది వరదొస్త ఏమవుతుంది హద్దులు దాటి కొంచెం ముంపు గురి ప్రాంతాన్ని కదా అట్లా కొంచెం ఏమన్నా ముంపు గురైతే కాఫీ తాగేసిన తర్వాత ఇంకో పది నిమిషాలు పావు గంట ఈ టాపిక్ డివోర్ట్ చేసి ఆ తర్వాత మిగిలిన పర్సనాలిటీ డెవలప్మెంట్ టాపిక్ చెప్తాను ఇది నా ప్లాన్ ఓకే వీఆర్ అవర్ థాట్స్ మనం మన ఆలోచనలు ఈ ఆలోచనలు ఎక్కడ ఉంటాయి సార్ మనసులో మనసు ఎక్కడ ఉంటది అదే సార్ ఎక్కడుంటది అన్నా ఎక్కడుంటుందండి ఇక్కడ ఉంటుంది మీదేనా మీ మాట వింటుందా కొన్నిసార్లు అయితే మరి మీద ఎట్లవుతుంది ఇప్పుడు ఈ చెయ్యి పైకి లేవంటే ఆ హ్యాపో నేను ఇటు పోతాను అని అంటే ఇది నా చెయ్యా ఇప్పుడు దానికి ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తించాలా మనకిష్టం వచ్చినట్టు అది ప్రవర్తించాలా దానికి ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తించాలి అది ఎంత పిచ్చి పిచ్చి పనులు చేస్తుందో దాని వదిలిపెడితే అసలే కోతి తర్వాతే తోగ తెగింది కళ్ళు తాగింది పిచ్చెక్కింది దయ్యం పట్టింది మనకు మిగులు కోతి లక్షణాలు ఇచ్చారు కదా మన వాళ్ళు అలా కంపేర్ చేశారు అందుకని దాని ఇష్టం వచ్చినట్టు దాన్ని అవునా ఒక వైల్డ్ హార్స్ హార్స్ వైల్డ్ మనం దాన్ని డొమెస్టికేట్ చేసుకున్నాం మనం పెంచుకుంటున్నాం మనం దాన్ని అలాంటి దానికి మనం ఏం చేస్తున్నాం పగ్గాలు వేసి ఆ పగ్గాలు మంచిలో పెట్టుకుంటున్నాం పగ్గాలు వేసాం కదా అని మనం మన పగ్గాలు దానికి ఇవ్వటంలా మనస్సును అదుపులో పెట్టుకున్నప్పుడు చాలా సాధించవచ్చు మనస్సులో అదుపులో పెట్టుకోలేనందువల్ల మనం ఎంత కోల్పోతున్నామో తర్వాత తర్వాత మనకు తెలుస్తుంది ఇప్పటికే చాలా తెలిసొస్తుంది అందుకని ఈ మనసు మందేనా పక్క మరి ఏటో వెళ్ళిపోయింది మనసు అదేంటి దాన్ని ఎందుకట రాసిండు నా మనసు ఇక్కడ చూడమంటే ఇక్కడనే చూడాలి ఆడందుకు చూస్తున్నది అదే కదా అంటే మరి అదే కదా అడుగుతున్నది అదే కదా సార్ అడుగుతున్నది కంట్రోల్లో ఉన్నట్టు కంట్రోల్లో ఉంటాము కానీ అప్పుడప్పుడు ఉండము ఉంటే నమస్తే ఉండకపోతే కౌన్కిస్కా నువ్వే ఉన్నా అంతే కదా ఏం సార్ మంచి ప్రశ్న అడిగారు సార్ మనస్సును కూడా ఆడబుద్ది మగబుద్ది అని మనం తెలుగులో ఆడుకుంటూ ఉంటాం అలాగనకు రెండు బుద్ధులు గనక ఇచ్చున్నట్టయితే ఆడవాళ్లకు ఆడబుద్ది మగవాళ్లకు మగబుద్ది ఉంటే బావుండేది కర్మకాలి ఎక్కడో కాలకులేషన్స్ లో డిఎన్ఏలో తప్పొచ్చి ఆడవాళ్లకు మగబుద్ది మగవాళ్లకు ఆడబుద్ది వస్తే ఇంకెంత కన్ఫ్యూజను చసిపోయి ఉండేవాళ్ళు నీకు అర్థమైంది కదా సమస్య అంటే భగవంతుడు కూడా మనకున్న కోచి చేష్టల్ని గమనించి ఇంతకు మించి వీళ్లకు చింపాంచి లక్షణాలు ఉద్దం చెప్పని ఒకే బుద్ధి పెట్టాడు కాబట్టి ప్రవర్తనలో మార్పు స్పందించే తీరులో మార్పు ఇప్పుడు ఆయన ఏదన్నా మాట అన్నాడు అనుకోండి అని చెప్పని అంటాను నేను అవునా అని సమయం వచ్చినప్పుడు నేను చేస్తా లేకు అని చెప్పని అనుకుంటారు అంతే ఇప్పుడు ఈ మగ అంటే और मेल च्युवनीस्टि मेटालिटी वैल्स क्विख रेस्पास्टीड रिया अवकाश उ स्त्री को मुख्य भारत देश स्त्री माड़ती प्रपंच पद्धति आचार क्रम धर्म गीत दाटने लक्षण कल्लब मनसिक स्थिति की मन संदी व संद्धु प्रश्न के अर्थमेंट प्रोसीड सोआर अवर् था अभिप्रय मनमचन मन मन प्रश्न मन कलू मन प्रयत् मन साफल्या वैफल्या अभवा एंपिक మీరేం చదివారు సార్ అప్పుడు ఇంజనీరింగ్ చేశారు మీరు డాక్టర్ ఎందుకు కావాలి టెన్త్ చదువుతున్నప్పుడు మీకు ఏమైనా ఐడియా ఉండేనా ఏది ఇంజనీరింగ్ ఏది మెడిసిన్ ఉండేనా లేన ఏమన్నాడు చదవరా అన్నాడు ఈ కాలం చదవరా అంటే అస్సలు చదవా అంటాడు ఈ కాలం పిల్లలు ఎలా తయారయ్యారు అస్సలు చదవాను పిల్లలకు తెలుసు చిన్నప్పటి నుంచి మనం ఎవరై నుంజనీర్వి నువ్వు డాక్టర్ వి నువ్వు ఇంజనీర్ అని చెప్పి మనం వేగేస్తున్నాం వాళ్ళది మీకు అర్థమైంది కదా రైట్ అప్పట్లో మీరు తీసుకున్న నిర్ణయాలకు మీరు బాధ్యులు మరొకరు బాధ్యులు తెలియదు కానీ ఆ నిర్ణయాల ప్రస్తుత స్థితి మీరు ఇప్పుడు అనుభవిస్తున్నారు మంచైనా చెడైనా క్లియర్ choices were made then decisions were made then experiences were obtained the present state of affairs can always be explained in terms of the choices the decisions made at a point of time in the past if past is responsible for our present is not our choices and decisions and actions in the present responsible for a future it is గతంలో తీసుకున్న ఆలోచనల వల్ల ఎంపిక వల్ల నిర్ణయాల వల్ల ప్రస్తుతం ఏర్పడి ఉన్నట్టయితే ప్రస్తుతం రిపీట్ చేయబోయేటువంటి వాటి వల్ల భవిష్యత్తు నిర్ణయించబడుతుంది ఎవరికైనా గతం కన్నా వర్తమానం బాగుండాలని వర్తమానం కన్నా భవిష్యత్తు ఇంకా బాగుండాలని ఆశిస్తారు అంటే గతంలో చేసిన నిర్ణయాలలో పొరపాటున తప్పుడు నిర్ణయాలు కనుకున్నట్టయితే అజాగ్రత్తతో తీసుకునే నిర్ణయాలు గనక ఉన్నట్టయితే కనీసం ఆ స్పృహతో ఇప్పుడు గనక మీరు చక్కని నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో మరింకింత బాగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది నేను దాని నుంచి మాట్లాడుతున్నా ఏమైనా కమ్యూనికేట్ చేస్తున్నట్టేనా చాలానా ఒక వాయిద్యాన్ని వాయించడానికి ముందు వాయిద్యం అంటే ఏమిటమ్మా ఇన్స్ట్రుమెంట్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ అంటే ఇప్పుడు స్కేల్ ఒక ఇన్స్ట్రుమెంటే సెట్ స్క్వేర్ ఒక ఇన్స్ట్రుమెంటే కాదు కదా వాయిద్యాన్ని వాయించడానికి ముందు అది స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్ కావచ్చు అంటే తీగలు వీణ సితారు వయోలిన్ లాంటివి స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్ అంటారు పర్కుషన్ ఇన్స్ట్రుమెంట్స్ మృదంగం డప్పు డోలు తబల ఇవన్నీ పర్కుషన్ ఇన్స్ట్రుమెంట్స్ కదా ఏదైనా స్థుతి చేసుకోకుండా వాయించరు ఎందుకు శృతి చేసుకోకపోతే అపస్టుతులు పలుకుతుంది అపస్థుతులు పలుకుతే చెవికి చండాలంగా అన్యాయంగా భారంగా ఉంటుంది వెనబుద్ది పుట్టదు పారితామని అనిపిస్తుంది ఎలాగైతే వాయిద్యాన్ని శృతి చేసుకున్న తర్వాత వాయించటం వాద్య గాడి యొక్క ధర్మమో అలానే మనస్సును శృతి చేసుకున్నట్టు ఇందాకనే చెప్పిన ప్రమాదం ఏర్పడకుండా మనస్సు అదుపులో ఉండే అవకాశం మనం చెప్పినట్టు వినే అవకాశం మనం సాధించదలుచుకున్న సువర్ణ భవిష్యత్తు కోసం సంసిద్ధతను ఏర్పరచే అవకాశం ఉంటుంది అందుకని ట్యూన్ యువర్ మైండ్ మనస్సును సృష్టి చేసుకోండి మనస్సును సృష్టి చేసుకోవడం అంటే అర్థమేమిటి లర్న్ టు లివ్ ఇన్ ది ప్రజెంట్ అంటే వర్తమానంలో జీవించండి వర్తమానంలో జీవించడం అంటే అవును సార్ కాబట్టి ట్రైనింగ్ కు పిలిచారు మేము వచ్చాము జీవించకపోతే మేము వస్తామా వాళ్ళు పిలుస్తారామా మమ్మల్ని లైవ్ ఫిజికల్లీ చిన్నప్పుడు మనకు స్కూళ్లలో బాడీలీ ప్రెసెంట్ మెంటలీ అబ్సెంట్ అని ఆ టీచర్ నవైతే ముందు అర్థమయ్యేది కాదు ప్రజెంట్ కదా నేను అబ్సెంట్ అంటుంది ఏమిటని బాడీలీ ప్రజెంట్ మనసు ఎక్కడుంది అది మన మనసు యొక్క లక్షణం ఇంట్లో కూర్చున్నప్పుడు స్కూల్ గుర్తొస్తుంది స్కూల్లో కూర్చున్నప్పుడు ఇల్లు గుర్తొస్తుంది స్కూల్లో కూర్చున్నప్పుడు సాయంత్రం క్రికెట్ ఆటను లేకపోతే సినిమాను లేకపోతే టీవీ సీరియల్లో గుర్తొస్తుంది మనకి చంచలమైన మనస్సును క్ష్యూన్ చేసుకోవటం వల్ల వర్తమానంలో జీవించటం లర్న్ టు లివ్ ఇన్ ది ప్రెసెంట్ ఈ లివ్ ఇన్ ది ప్రెజెంట్ యొక్క ఆంతర్యం ఏమిటంటే టైమ్ ని పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ అని చెప్పి మనం మూడుగా డివైడ్ చేశాం పాస్ట్ ఈజ్ లాస్ట్ వన్స్ ఫర్ ఆల్ ఫ్యూచర్ హ్యాస్ నాట్ అట్అబుల్ హెన్స్ నాట్ అవైలబుల్ ప్రెసెంట్ ఈజ్ ది ఓన్లీ థింక్ దట్ ఈస్ అవైలబుల్ ఫర్ యూ ఇఫ్ యూ లూజ్ ది ప్రెసెంట్ You are not only losing the present, double loss, you are by definition, you are losing the future also. Because future can never directly become the past. It must become drop by drop, drip by drip, second by second. Bhavishrat tu vartamanaṁga maari gatan lo ki jara li. Bhavishrat tu neruga <laughs> gatamavattani kavakashan lehdu ga avatti vartamanaṁhi vishmarinche stiti ye sandarbhan lo nu undadu. Vartamanaṁhi samrakshinçukunte bavishratu chajiputundu. వర్తమానాన్ని చేజార్చుకుంటే భవిష్యత్తు చేజారుతుంది క్లియర్ సో చూంజ్ యువర్ మైండ్ లెర్న్ టు లివ్ ఇన్ ది ప్రెసెంట్ పెన్సిల్ బొమ్మ చూపిస్తున్నానండి మీకు ఇక్కడ నేను ఇంటరాక్టివ్ సెషన్ అన్నానే ఆ ప్రయోగం చేయబోతున్నాను రెండు మూడు రూల్స్ ఉన్నాయి దయచేసి గమనించండి మొదటిది ఆ బొమ్మ చూడటంతోనే మీ మనస్సులో నాలుగైదు పాయింట్స్ ఆరేడు పాయింట్స్ వస్తాయి కానీ ఒక్క పాయింటే చెప్పాలని అడిగినప్పుడు నంబర్ టూ వరుసగా అడగను ర్యాండమ్ అంటే ఇక్కడ అడిగాక ఆ చివరి అడుగుతా ఇక్కడ అడుగుతా మళ్ళీ ఇక్కడ అడుగుతా మళ్ళీ ఇక్కడ అడుగుతా మళ్ళీ అక్కడ అడిగిన వాళ్లే చెప్పండి మిగిలిన వాళ్ళు చెప్పద్దు నెంబర్ త్రీ ఒక్క పాయింటే చెప్పండి మీ మనసులో పద్నాలుగు పాయింట్స్ ఉండొచ్చుగాక చెప్పొద్దు ఒక్క పాయింటే చెప్పండి మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏమిటంటే మిమ్మల్ని అడిగినప్పుడు ఎడిషనల్ పాయింట్ చెప్పాలి ఇప్పుడు ఇంతవరకు నలుగురు నాలుగు పాయింట్స్ చెప్పారనుకోండి ఐదో వ్యక్తిగా మిమ్మల్ని అడిగాను మీరేం చేయాలప్పుడు ఐదో పాయింట్స్ చెప్పాలి తప్ప ఆయన చెప్పింది కరెక్ట్ అదే నేను అనుకుంటున్నాను నా మనసులో అదే ఉంది నాకు నచ్చదు ఈ ప్రయోగం ఎందుకు చేస్తున్నానో ఒక్క రెండు నిమిషాలలో మీకు తెలిసిపోతుంది లేదు నేనే చెబుతాను తర్వాత ఒకసారి అడిగిన తర్వాత అమ్మ ఇక మళ్ళీ అడగడు అని అనుకునేందుకు వీలు మళ్ళీ అడుగుతా నీకు అర్థమైందా ఓసారి అడిగాడు కదా ఇక రెండు నిమిషాలు నాకు రెస్టు నేను పట్టించుకోను నో సారీ మళ్ళీ అడుగుతాను అంటే రెండోసారి మళ్ళీ అడగడని అనుకోకు మూడోసారి కూడా అడగవచ్చు నా టైం ఉంటే నా తిక్కది నా తిక్కకు లెక్కలు లేవు అర్థమైంది కదా సో ఇప్పుడు మీరేం చూస్తున్నారో అందరు అదే చూశారు కదా ఇందులో నేనేమి ఒకరికొక బొమ్మ ఇంకొకరికి ఇంకో బొమ్మ నేను చూపించాల ఏమా రైట్ ఇప్పుడు ఇందులో మీకు ఏమనిపిస్తోంది సార్ ఒక్క మా పాయింట్ చెప్పండి నాకంతే టార్గెట్ టార్గెట్ మీకు కనబడుతోంది నాయన మీకేమనిపిస్తోంది ఆయన టార్గెట్ అన్నాడు నువ్వు గెడ్ది టార్గెట్ అని రాదు ఏమా ఏదోటి చెప్పు ఏమనిపిస్తుంది ఆ బొమ్మను చూస్తే అసలు ఈ క్లాస్ కి ఎందుకు వచ్చిందని అనిపిస్తున్నా భూచక్రం కనబడుతుంది విష్ణు చక్రం కనబడటం లేదా రెండు చక్రాలే కదా యూనిటీ కనబడుతోంది అమ్మా చూసిన ప్రకారం కలర్ పెన్సిల్స్ చాలా అయ్యో తప్పే ఉంది అది ఒక పాయింట్ ఇంతవరకు చెప్పారా ఎవరైనా కలర్ పెన్సిల్స్ వద్దు టార్గెట్ అని ఆయన అనేసాడు ఆయన కాపీ ఉంది ఆయనకి మనం వైలేట్ చేయకూడదు పెన్సిల్స్ ఓకేనా కలర్ఫుల్ లైఫ్ కూడా కనబడుతుంది మీకు అమ్మా పెన్ అవి మీ తప్పుగా తల్లి పెన్సిల్స్ చూపిస్తే పెన్సిల్స్ కనబడకుండా స్పూన్లు గరిటెలు కనబడతాయా పాయింట్ ఏంటంటే అడిషనల్ పాయింట్ చెప్పమన్నారు మిమ్మల్ని పోనీ ఇంతవరకు మీరు ఇతరులు మాట్లాడింది విన్నారా విన్నారు కదా ఆర్డర్ అదే కాకపోయినా ఏం పదాలు వినబడ్డాయి మనకి ఒకరు టార్గెట్ అన్నారు ఒకరు ఇంకొకరు ఏదో లైఫ్ అన్నారు ఇంకోరు పెన్సిల్స్ అన్నారు ఇంకోరు కలర్ఫుల్ అన్నారు కదా రైట్ ఇప్పుడు అది చూస్తే మీకేమి అనిపించటంలా ఇంకేదన్నా చెప్పాలని అనిపించటంలా ఇప్పుడు మీ ఇంట్లో మీ అబ్బాయో అమ్మాయో చూసి అమ్మాయి న్యూస్ పేపర్లు బొమ్మ ఏమిటి బొమ్మ ఏమిటి బొమ్మ ఏమిటి అని అడుగుతారు ఏదో చెప్తారు కదా ఆలోచిస్తుండండి మళ్ళీ వస్తాను Yes. Right. pencils. పిల్లకాలు అన్ని కలిసి గోదావరిలో కలుస్తాయి తప్పదు రెండో పాయింట్ షార్ప్ పెన్సిల్స్ పెన్సిల్ ఎవరో చెక్కి పెట్టారు కదా చెక్కకుండా తప్పేమిటి ర్యాండమ్ అంటే అభిప్రాయం నువ్వు అనేది కరెక్టే కాదండి నేను ఒక కలర్ కి సంబంధించిన షేడ్స్ ఉన్నవన్నీ వీలున్నంత వరకు ఒక పక్కన లేవు అవునా ర్యాండమ్ ఎందుకైంది పెన్సిల్ కొన్ని పెన్సిల్స్ ముందుకొచ్చాయి కొన్ని పెన్సిల్స్ వెనక్కున్నాయి కదా వెనక్కుంటానికి కారణం ఏమిటి ఉన్న పెన్సిల్స్ అన్ని ముందేపోయాక జాగా లేనందువల్ల రెండు పెన్సిల్ మధ్య వచ్చి ఇరుక్కున్నాయి అవి కూడా మనం సృష్టించవచ్చు నీకు అర్థమవుతుందా రైట్ సార్ ఏ పెన్సిల్స్ బాగా పెన్సిల్ ఒక ఎల్లో పెన్సిల్ మీద చెక్కుతో ఉన్నప్పుడు కొంచెం చెక్కు పోయింది పర్వాలేదు కరెక్ట్ ఏనాయా జాత చూశాడు కనబడేసింగ్ పెన్సిల్స్ అంటే నిజానికి పెన్సిల్ ని రాయటానికి వాడుకునేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ అది కదా ఇందులో ఒక్క పెన్సిల్ తో ఒక్క చుక్క కానీ ఒక్క గీత గానీ పెట్టలే ఆ పెద్ద మనిషి ఊరికే ఫిజికల్ గా అరేంజ్ చేశాడు అరేంజ్ చేయడంతోనే మనకు కొన్ని ఐడియాలు వస్తున్నాయి కదా సార్ సిమెట్రిక్ సిమెట్రిక్ ఒక పొందిక ఒక అమెరికా చూడడానికి చాలా ప్రజెంట్ గా ఉంది బాగుందమ్మా రంగులు ఉంటే ప్రజెంట్ గా ఉండవు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు పుట్టిన వాళ్ళ మేము మీరంతానేమో గేవా కలరు టెక్నిక్ కలరు ఆ సినిమాలు చూసిన వాళ్ళు మీరు అందుకని మీ డ్రీమ్స్ కూడా కలర్ఫుల్ డ్రీమ్స్ గానే ఉంటాయి మాకిప్పటికి కూడా బ్లాక్ అండ్ వైట్ డ్రీమ్స్ ఏ వస్తాయి మరి ఏం చేస్తాం సప్తవర్ణాలు కనబడుతున్నాయి మీకు ఏడు రంగులు కనబడుతున్నాయి కదా హరివిల్లి రంగులు కనబడుతున్నాయి इतमक ने कष्ट कामेंट पार्टिपेटी अम्मा ग्रूप बहुत तपे అయ్యా నాకు టైం ఉంటే ఇంకో పది నిమిషాలు ఖర్చు పెడుదను కానీ ఆంతర్యం మీకు అర్థమై ఉంటుంది అన్న అభిప్రాయంతో నేను మీకు చెప్పదలుచుకున్నటువంటిది ఏమిటంటే ఇప్పుడు మనం చేసిన ప్రయోగంలో ఏం జరిగింది ఆపుదాం కాసే జరిగింది సార్ ఏం చేశాను ఎందుకు చేశాను ఏం సార్ చిన్నపిల్లలు అనుకుంటున్నారు మమ్మల్ని ఇన్నేళ్ల సర్వీసు ఇన్ని క్వాలిఫికేషన్స్ ఇంత జీతం ఇవన్నీ ఉండగా మమ్మల్ని ఓ బొమ్మ చూపించి వేరువేరు బొమ్మలు చూపిస్తే పావుగడ్డ కథ చెప్తుంటే ఒకే బొమ్మ చూపించి ఇంతమందిని అడుగుతారా మీరు కొత్త పాయింట్ చెప్పమంటారా ఎన్నిసార్లు నిద్రపోతూ కూడా చేయత్తామంటే చేస్తలేదు మేము చెప్పండి సార్ జాతులు ఒక్కొక్కటి ఆలోచిద్దాం లేక నా గంటన్నర చెప్పడానికి పాయింట్స్ లేను వలన లోకోభిన్న రుచి ఒక్కొక్కరు ఒక్కొక్కరు చూస్తారు కదా రైట్ ప్రొసీడ్ అవుదామా ఇందులో ఆంతర్యం ఏమిటో మీకు ఇప్పుడు అర్థం అవుతుంది జీవితంలో అనేక మలుపులుంటాయి నెక్స్ట్ మలుపు మనకు కనబడకపోవచ్చు దారి తిన్నగా ఉండకపోవచ్చు కొండ మార్గం అవ్వచ్చు ఎగవు మార్గం అవ్వచ్చు దిగువ మార్గం అవ్వచ్చు అలాంటప్పుడు నైన్ సీస్ గురించి మనం గుర్తు పెట్టుకుంటే కమ్యూని అదే రాసుకోవద్దాయా బాబు మీకు ఇచ్చేస్తానది విను ఏమొద్దు ఏం రాసుకో నైన్ సీస్ మొట్టమొదటి నేను మిమ్మల్ని ఏం చెప్పాను అబ్జర్వ్ చేయండి అన్న ఓ బొమ్మ చూపిస్తున్నానండి ఆ బొమ్మ నుంచి నేను మిమ్మల్ని పాయింట్స్ అడుగుతాను వరుసగా అడగను కొత్త పాయింట్ చెప్పాలి అడిగినప్పుడల్లా రెండోసారి అడగను మూడోసారి అడగను నేను ఏమని లేదు మళ్లీ అడుగుతాను మళ్లీ మళ్లీ అడుగుతాను మీరు బాగుపడేంత వరకు నేను మిమ్మల్ని వదిలిపెట్టను ఆ అబ్జర్వేషన్ ఉండాలి కేర్ఫుల్ అబ్జర్వేషన్ ఉండాలి జాగ్రత్తగా గమనించాలి ఎన్నిసార్లు మనం జీవితంలో మనకు ఎదురవుతున్న అనుభవాలను జాగ్రత్తగా గమనిస్తున్నామో అన్నది ప్రశ్న హౌ కేర్ఫుల్ ఉఆర్ హౌ సీరియస్ వుఆర్ హౌ సిన్సియర్ ఉంటెంట్ ఉఆర్ How understanding we are. How responsive we are. లేక ఈ లక్షణాలు కనబడకుండా పోతున్నాయా ఒక ప్రశ్న ఈ కేర్ఫుల్ అబ్జర్వేషన్ ఎప్పుడైతే ఉంటుందో ఉండాలని తెలుస్తుందో అప్పుడు కాన్సన్ట్రేషన్ అవసరం అని తెలుస్తుంది మనస్సు ఎటో గనక వెళ్తే లర్న్ టు లివ్ ఇన్ ది ప్రెజెంట్ చూన్ యువర్ మైండ్ అని ఇందాక చెప్పారు మనస్సు ఎటో ఎటో ఎటో గనక ప్రవహిస్తూ పయనిస్తూ గనకు ఉన్నట్టయితే మైండ్ ట్యూన్ అవ్వదు చూనవన్నప్పుడు కాన్సన్ట్రేషన్ ఉండదు కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు ఎవరో ఏదో చెప్పారు నాకెందుకు సార్ నాకేందో అట్టకం లేదు ఆ బొమ్మను చూస్తే అని మనం రెస్పాన్స్ ఇవ్వచ్చు లేకపోతే ఆయన చెప్పిందే కరెక్ట్ అంతేనండి నాకు ఇంకేం తోచలేదండి అని అనుకోవచ్చు ఆలోచించండి మేము వెనక్కి వెళ్దాం ఆ బొమ్మలో ఆ పెన్సిళ్ళన్ని తెల్లకాయత మీద ఏర్పాటు చేయాల అది ఎందుకు కనబడలా సూర్యుడు సూర్యకిరణాలు భావం మీ మనసులో ఎందుకు రాలేదు పువ్వుకు రెక్కలున్నట్టు ఆ పెన్సిళ్లు రెక్కల్లాగా ఉన్నాయని కవిత్వం చెప్పొచ్చుగా ఒక ఆయన చాలా జాగ్రత్తగా ఓ పెన్సిల్ చెక్కుతూ ఉన్నప్పుడు ఒకటి చెరికిపోయింది సార్ ఆ పెన్సిల్ వేసిందని ఒక ఆయన అన్నాడు నీకు అర్థమైందా మొత్తం పెన్సిళ్ళు సంఖ్య లెక్కబెట్టి ఇంజనీర్లు కదా మ్యాథమెటిక్స్ కదా మీ ఫీల్డ్ పెన్సిల్ లెక్కబెట్టి ఇన్ని పెన్సిళ్లు ఉన్నాయని ఆ స్టాక్ ఇన్వెంటరీ చెప్పొచ్చుగా నీకు అర్థమవుతోందా మొదలెట్టిన ఆయన చాలా చక్కగా టార్గెట్ అని మొదలెట్టాడు అవన్నీ కలిసిటో పోతున్నాయి సార్ అవి ఇష్టం వచ్చినట్టు పోకుండా ఒక దిక్కు చూపిస్తున్నారు మంచి పాయింట్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నేను అబ్జర్వేషన్ ఈజ్ అవసరీ నెససరీ బట్ సచ్ అబ్జర్వేషన్ మస్ట్ బి కేర్ఫుల్ అబ్జర్వేషన్ నాట్ క్యాలెస్ కేర్లెస్ అబ్జర్వేషన్ ఓన్లీ వెన్ యూ ఆర్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ యువర్ మైండ్ యు ఆర్ ఏబుల్ టు అబ్జర్వ్ కేర్ఫుల్లీ క్లారిటీ ఈజ్ రిమెంబరింగ్ ది ఇన్స్ట్రక్షన్స్ ఉదాహరణ నేను ఒకరిద్దరిని రెండోసారి అడిగా ఏం సార్ మళ్ళీ అడుగుతున్నావు నువ్వు వేరే వాళ్ళని అడగలేదు నన్ను ఎందుకు సతాయిస్తున్నావు అర్థమవుతుందా మాకు ఇక్కడ ఈ ప్రాంతాల్లో చెప్పేవాడు అరే బిచారావు నువ్వు కామనే కరత్యోం సతాతే హచ్చాబచ్చా జోబులో ఓ కర్త ఇంకో దేవు పాత రోజుల్లో పనిచేయడండి తెలియదానికి ఎందుకు ఇబ్బంది పెడతారాయని ఆయన అట్లా ఉండేవాడిని జీతం ఇద్దాం ప్రమోషన్ ఇద్దాం ఈయన మాత్రం కొత్త కూరడు బాగా పనిచేస్తాడు ఎంత పని చెప్పండి చేస్తాడు అంటే పని చేయని వాడికి ప్రమోషను పని చేసేవాడికి పని ఇదో న్యాయం మీకు అర్థమవుతుందా క్లారిటీ ఆ క్లారిటీ ఉన్నప్పుడు కమ్యూనికేషన్ ఏర్పడుతుంది లేకపోతే కమ్యూనికేషన్లో గ్యాప్స్ వస్తాయి నేను అనుకుంటున్నది ఒకటి మీరు చెప్పేది ఒకటి రాకూడదు అట్లా నేనేం చెప్తున్నానో అదే మీకు అర్థం కావాలి మీకు అర్థమయ్యేలా నేను చెప్పగలగాలి అర్థమవటం అంటే కేవలం అర్థమవటం కాదు నేను చెప్పింది మీరు ఆచరించేటట్టు నేను మీకు చెప్పగలగాలి ఇక్కడ స్పష్టత ఉంటే చెప్పడంలో స్పష్టత వస్తుంది ఇక్కడ అస్పష్టత ఉంటే చెప్పడంలో అదే అస్పష్టత కొనసాగుతుంది కంపారిజన్ పోలిక ఒక ఆయన టార్గెట్ అన్నాడు ఇంకొక ఆయన గోల్ అన్నాడు ఇంకొక ఆయన యూనిటీ అన్నాడు కొంచెం రిలేటెడ్ వర్డ్స్ కాదు అంటే ఒక క్లూ ఇస్తే దాన్ని బట్టి అలుగుబోతున్నాం మనం ఎప్పుడు అంతే కదా జీవితంలో క్లూ దొరకకపోతే మనకి టీవీ సీరియల్స్ ఉంటాయి కొన్ని గేమ్ షోలు అవునా ఒక ఆవిడ అడుగుతుంది పంచపాండవులు ఎంతమంది అని ఎంతమంది అండి ఇట్లా చేతూ ఉంటుంది ఆవిడ మేము తెలియదమ్మా ఇట్లా వేలు తిప్పుతు పంచపాండవులు ఎంత క్లూ ఇవ్వు పంచపాండవులు ఎంతమంది అని గోధు పిండి శనగపిండి ఇదా గుర్తు రావాల్సింది మీకు మనం ఎప్పుడు పంచపాండవులను విన్లే ఇప్పుడు ఏ న్యూజిలాండ్ దేశం వాడిను పిలుచుకొచ్చి పంచపాండవులు ఎంతమంది అంటే ఐ హెవ్ నెవర్ హర్ట్ దిస్ కాన్సెప్ట్ అంటాడు వాడు నీకు అర్థమైంది కదా మరి మనకెందుకు అర్థం కాదు పంచపాండవులు ఎదురు మనకు తెలుసు కదా కర్ణుడు లెక్కెట్టుకోవాలా లెక్కెట్టుకోదా తర్వాత ఆలోచిద్దాం పుద్దుపుత్రుడు నేను అడుగుతున్న ప్రశ్న పంచపాండవులు ఎంతమందిని స్ట్రైట్ ఆన్సర్ దానికి క్లూ అక్కర్లా పోలిక వల్ల పోల్చుకుని ముందుకు దూసుకుపోజేందుకు అవకాశం ఏర్పడుతుంది ఈ పోలిక పోటీని సృష్టిస్తుంది ప్రధానంగా నేను తలకాయత ఇచ్చి అవునా ఇదిగో ఆ బొమ్మ చూపిస్తున్నా ఒక ఐదారు పాయింట్స్ రాయండియా వాక్యాలు వద్దు వద్దు మీకు ఇష్టం అంటే ఒక్కొక్కరు పోటీ పడి మూడేసి పేజీలు నింపేవాళ్ళు నాకు అక్కర్లా ఆ కాదు మొదట ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురికి చాలా తేలిగ్గా పాయింట్స్ తట్టాయి ఎందుకంటే అందరూ మనం సులావే తడతాయి కాబట్టి కానీ ఐదో మనిషి ఎనిమిదో మనిషి పదో మనిషి రెండోసారి మూడోసారి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎంత కఠినమైందంటే నేనక్కడ కూర్చున్నా కూడా నేను కొత్త పాయింట్ చెప్పలేకపోయి ఉండేవాణ్ణేమో వెతికే నేర్పరితనం లోచూపుతో చూసేటువంటి అంతరార్థాన్ని గ్రహించేటువంటి పరమార్థాన్ని ఊహించేటువంటి తత్వం మనసులో ఉంటే ఆ పోలిక ఆ పోటీ అర్థమవుతుంది అప్పుడేమవుతుంది క్రియేటివిటీ సృజనాత్మకత ఉద్భవిస్తుంది మనకెంత తెలియదో తెలుస్తుంది తెలుసుకోవాలని తెలుస్తుంది ఎలా తెలుసుకోవాలో తెలుస్తుంది ఇతరుల నుంచి చూసి నేర్చుకోవాలని తెలుస్తుంది ఓ ఇలాంటివి కూడా ఉపయోగపడతాయన్నమాట అని చెప్పని తెలుస్తుంది దానివల్ల ఒక కమిట్మెంట్ ఒక నిబద్ధత ఏర్పడుతుంది ఎస్ దిస్ ఈస్ ది పర్పస్ ఆఫ్ దిస్ యాక్టివిటీ ఎందుకు కండక్ట్ చేశారు ఈ కార్యక్రమాన్ని నేను చిన్నపిల్లలు అనుకున్నా మమ్మల్ని అంటే మరి దీని ప్రయోజనం అవుతుంది కదా ఆ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది వీటన్నింటిలో కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ కనుక మీరు సాధించగలిగినట్ైతే కేర్ఫుల్ అబ్జర్వేషన్ ఏర్పడుతుంది కాన్సంట్రేషన్ డెవలప్ అవుతుంది క్లారిటీ ఇంప్రూవ్ అవుతుంది కమ్యూనికేషన్ ఏర్పడుతుంది కంపారిజన్ కాంపిటీషన్ రెండు కలిసి పోటీ తత్వాన్ని సృష్టించడం వల్ల సృజనాత్మకత అభివృద్ది చెందుతుంది ఒక నిబద్దత కమిట్మెంట్ షూన్ యువర్ మైండ్ అని చెప్పాను లెన్ టు లివ్ ఇన్ ది ప్రే ఆర్ అవర్ థాట్స్ అని చెప్పారు your thoughts and choices and decisions earlier were responsible for your present position and your present thoughts and present choices and present decisions will create your future and gan vivekananda adbhutamaina maato antado chota your destiny is in your hands antadu maamulaga manam em anukuntam evado saara raasu pampichadu annalaane jarugutey nan chethilo em undi ani pradhani ki ayi dirtu untam manam painunnayi painunnayi nenu dirtali 95% of our troubles are man-made and not God-made. Do you have a way to go? Do you have a way to go? Do you have a way to go? Do you have a way to go? Do you have a way to go? The beautiful Christian concept, do unto others as you want others to do unto you. ఒరులే అవి ఉనరించిన నరవరణ అప్రియము తన మనం మునకు తాను నరులుకున విషయకు నీకు పరమ ధర్మ పదములకు నేను నీకు నమస్తే పెడితే బాగుంటుంది కదా నువ్వు నమస్తే పెట్టు కోపడితే నీకు బాగుండదు కదా నువ్వు కోప్పడకు ఎంత సింపుల్ అండి మన తప్పు చేస్తే చచ్చ ఎంత కోపం వస్తుంది కదా మనకి మరి మనం తప్పు చేసినప్పుడు పైనాడి కోపం వస్తే వాడిని మనకు కోపం ఎందుకు వస్తుంది ఆలోచించండి విషయాలు అర్థమైపోతాయి నీకు అమాయకంగా పుట్టినటువంటి మనం పరిస్థితులను గమనిస్తూ చూస్తూ వింటూ వాసన చూస్తూ రుచి చూస్తూ చేతితో స్పృశిస్తూ స్పర్శిస్తూ అనేక విషయాలు నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఇలా మనం ఎదిగాం అంటే మనం మన ప్రశ్నలు మనం మన ఆలోచన సామర్థ్యము మనం మనం చూసే నేర్పరితనము మనం మనం గమనించేటువంటి తత్వము దాట్ ఈజ్ అవర్ కెపాసిటీ దాట్ ఈజ్ బిల్డింగ్ కాంపిటెన్సీస్ దట్ ఈ వాట్ ఆర్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఏమనుకోకుండా చేతులెత్తండి ఏమా ఇందా నుంచి ఓ పావు గంట నుంచి నేను మాట్లాడుతున్నాను కదా కొంచెం సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా తక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్నవాడు ఇప్పుడు నేను చెప్తున్న దాన్ని చేతులెత్తండి ఏమనుకోను అంటే అందరికీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ కాన్సన్ట్రేషన్ ఉన్నట్టేనా గ్యారంటీ ఇంత కాన్సన్ట్రేషన్ సెవెంత్ క్లాస్ నుంచి ఉంటే ఏమై ఉండేది ఎక్కడో ఉండేటోళ్ళు అర్థమైందా మీకు ర్యాంకులు వచ్చి ఉండే కాదు గోల్డ్ మెడల్స్ వచ్చిండే కాదు మని మధ్య న్యూస్ పేపర్లో పడింది నల్సార్ అని మనకు యూనివర్సిటీ ఉంది లా యూనివర్సిటీ ఒక అమ్మాయికి పదకొండో పదమూడు గోల్డ్ మెడల్స్ అంట సార్ పేపర్లో పడింది నాకేం ప్రైవేట్ వార్తలు లేవు వచ్చింది కదా మరి మనకు అట్లా కదా ఎందుకు పోగొట్టుకున్నాం అందరికిద్దాం సార్ సామ్యవాదం కాన్సంట్రేట్ చేయకూడదు సార్ బంగారం ఒకరి ఇంట్లో ఉంటే ప్రమాదం దొంగలించుకుంటారు అందరికీ ఒక్కో డిస్ట్రిబ్యూట్ చేద్దాం క్లాస్లో అదా నీ సత్తాచూపురా భగవంతుడు నిన్న పంపిస్తే వద్దు సార్ అని మొహమాట పడితే ఎట్లా సిగ్గుపడితే ఇట్ ఈస్ యువర్ మైండ్ దట్ ఈ కేపబుల్ ఆఫ్ డూయింగ్ వండర్స్ అండ్ వై డి నాట్ యుటిలైజ్ ఇట్ సీరియస్లీ యు ఆర్ నెవర్ టోల్డ్ యుర్ ఛాలెంజ్డ్ దడవని బండి లైట్ లేలో క్యాకు ఫికర్ కత్తి చందలేదు వచ్చేంతవరకు కష్టంగా వచ్చానికి ఎవ్వడు ఎంట్రకుపోయలేడు మనకెంత యూనియన్ అది నేను అర్థమవుతోందా నేను చెప్పేది దేశం బాగుపడాలంటే ఏ రకమైన మనస్తత్వం పౌరుల్లో ఉండాలి చదువు చెప్పేవాడు చదువుకునేవాడు పట్టించుకోకపోతే దేశం ఏమవుతుంది సమాజం ఏమవుతుంది ఇంతగా అవినీతి అవసరమా ఇంత అసమర్థత అవసరమా ఇంత చేతకాని దానికి రక్షణ కవచం కల్పించాలా మనం నాణ్యత లేదా బట్ట కొంటున్నప్పుడు పాలు కొంటున్నప్పుడు పెన్ను తీసి రాస్త దాన్ని కదా మనం వాళ్ళ పెన్ను తీసి రాస్తాదా చూడము మనం చూడకుండా కొంటావా ఎందుకు రాదు మరి నువ్వు పనిచేస్తావు పని చేయలేదో పైనోళ్ళు చూస్తా లేదు అంటే మీ భాష కాదు పైనోడు సంగతి చెప్తున్నా మరి జవాబుదారి తనంతో ఎందుకు పనిచేయటం లేదు మీ గురించి కాదు ప్లీజ్ ఏదో ఇట్లా మాట్లాడుతుంటే ఏం సార్ ఇట్లా తిడుతున్నావు మమ్మల్ని తెలుగులో అర్థమయ్యేటట్టు ఇంగ్లీష్ లో తిడితే పర్వాలేదు అనుకోం గాని తిట్టినా ఎందుకనిపించింది నేను ఊరికే అన్న నువ్వు ఇట్లా అడుగుతావో లేదోనని నువ్వు ఇట్లా అడుగుతావో లేదో నేను ఊరికే అన్నగానే నేను దిక్కినా తిడితే ఉండనిస్తారా మా ఓజాసార్ మళ్ళీ ఒక్కసారి రమ్మంటారా సారు నవ్వుతూ నిదానంగా వింటారా రైట్ సో మనం మన ప్రశ్నలు ఇప్పుడు చిన్న పనిచేద్దాం ఈ టైం ఒకటి కూడవ ఇందా నుంచి గాలి పీల్చుకుంటూ వదిలిపెట్టడం మర్చిపోలేదని అనుకుంటున్నా ఎవరైనా మర్చిపోతే చేతులు ఎత్తండి ఏతులు ఉంటాడా చేతులు ఎత్తడానికి ఏడ ఎత్తాడు అది నాకు నమ్మకం అందుకని మర్చిపోయినోళ్ళు చేతులు ఎత్తండి అన్న కొందరు అలవాటుకు దేరికాన్ని డెమోక్రసీ కదా పెద్దానికి చేతులు అలవాటు ఒకసారి రెండు చేతులు ఎత్తేస్తాం వదిలేద్దాం ఒక చిన్న ప్రయోగం చేద్దాం చాలా చిన్న ప్రయోగం ఇందాకట్లాగా పది పన్నెండు మందిని కూడా అడగను ఒక నలుగురు ఐదుగురిని అడుగుతానంతే ఏమిటా ప్రయోగం అంటే కష్టమైన ప్రయోగం కానీ చేద్దాం ప్రయోగం కదా చేస్తేనే అనుభవం వస్తుంది మనకు ఏమిటా అనుభవం ఏమిటా ప్రయోగం అంటే కాసేపు ఆలోచించడం మానేయండి ఫోన్లు కూడా కట్టి పెట్టండి కాసేపు ఆలోచించడం మానేయండి మానేంచడానికి ఏం చేయాలి సార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి ప్రయోగంలో చెప్తా ఓ ప్రశ్న అడగండి సార్ ఏదో ఒకటి అడగండి నా ప్రొఫెషన్ ఏంటి ఓ ప్రశ్న తెల్ల సుఖాలు ఎందుకు వేస్తావు నష్టమేం ప్రశ్న అడగమన్నా ఏదైనా అడగమన్నా అడుగు కమ్యూనికేషన్ ఎందుకు నేర్చుకోవాలి ప్రశ్న అడగటం తల్లి నేను ఇందాకనే అడిగింది కష్టమైంది ఇప్పుడు తేలిక మీకు ఓ ప్రశ్న అడగండి నన్ను మీ పేరేంటి అని అడగొచ్చు మీ అమ్మా నాన్న ఈ పేరు ఎందుకు పెట్టినరో హనుమంతరావు ఎందుకు పేరు పెట్టాల ఏమైంది కొంపలు అంటూ పోయింది ఏదో అడగండి మీకు తోచి అడిగిన రోడ్డు రిపీట్ చేయకండి మూడో ప్రశ్న అడగండి ఇట్లాంటిది దేనిలో స్పెషలైజేషన్ చేయను జనాన్ని కొరుకు తిట్టడంలో స్పెషలైజ్ చేశాను అమ్మ నువ్వు ప్రశ్న ప్రశ్న ఇంత మంచివాళ్ళు అయితే అట్టాకమ్మా ప్రశ్న లేవు జవా జవాబులు లేవు ఏ సవాల్ హేది ఇసుకా జవాబునాయి ఏ లాజవాబు హైది స్వాస్తి ఇసుక సవాల్ అయ్యా అయ్యా ఓ ప్రశ్న అడుగమ్మా ఇలాంటి పరుసమే ఆవిడకుందా అడగచ్చు తప్పేముంది ప్రస్ట్ నేను ఇప్పుడు ధరెంత ఇప్పుడు నేను ఏమడగానే ప్రశ్న అడగమన్నారు ఇలాంటి ప్రశ్నమే ఆవిడకు ఇలాంటి పర్సమే ఆవిడకుందా ఉంది లేదు లేదు నువ్వు కొనలేను లేదు కొన్నా ఇట్టు అడుగు మస్తున్నాయి మీకు అర్థమైందా ఓ ప్రశ్న అడగా నేను వింటున్నా మీరే ప్రశ్న అడిగేంత వరకు క్లాస్ సస్పెండెడ్ అయ్యారు ఏమన్నా కానీ ఇక మీ ఇప్పుడే కాఫీకి వెళ్ళిపోదాం కావాలండి ఏదో ప్రశ్న అడిగమ్మా నువ్వు చెప్తే ఫీడింగ్ అయిపోయావు డ్రామాల అందిస్తుంటారు ఇలా ఏవీ లేదనే వాళ్ళు ఉన్నంత వరకే ప్రజాస్వామ్యంలో పునాదులు బలంగా వాళ్ళకేర్పడతాయి మనకు కాదు ప్రశ్న అందరినీ అందంగా ఎందుకు పుట్టించలేదు అందరినీ అందంగా పుట్టిస్తే అందాల పోటీలు నిర్వహించడం కష్టం అవుతుంది కనుక ఇప్పుడు నలుగురు నాలుగు తీర్లుంటే ఈయన ఫస్ట్ ఆయన సెకండ్ ఈయన థర్డ్ అని చెప్పవచ్చు అందరినీ అందంగా ఒకే మాస్ ప్రొడ్యూస్డ్ బాల్ బేరింగ్స్ లాగా ప్రొడ్యూస్ చేసి అందాల పోటీలు ఎందుకు నడకలేందుకు హోయలేందుకు డాన్స్ ఎందుకు కదా రైట్ అయ్యా నా ప్రయోగం అయిపోయింది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను చెప్పను చెప్పగలను చెప్పలేను చెప్పలేనని అడిగారు నమస్కారం ఫస్ట్ క్వశ్చన్ ఆలోచన మానేయమన్నాక ప్రశ్న ఎంట్లో అడిగింపు అడగనావిడే కరెక్ట్ మౌన సైలెంట్లీ షీ హి ఎక్స్ పాయింట్ ఏమిటంటే ఇక్కడ సముద్రంలో అలలు ఆగవు మనస్సులో ఆలోచనలు ఆగవు ప్రశ్నలు ఆగవు ఆలోచన ఉన్నందువల్లనే ప్రశ్నలు ప్రశ్నలున్నందువల్లనే ఆలోచనలు ఆలోచనలు ప్రశ్నలు ఉన్నందువల్లనే నేర్చుకోవటం జరుగుతోంది high quality of thinking high quality of questioning high quality of learning low quality of thinking low quality of questioning low quality of learning no thinking no questioning no learning okay, i got it emma i got it artham gaali okay. ayyo okay. enta nanyamaina aalochana untundo ye unnatasthayi aalochana untayo alaanti unnatamaina prashnalostayi andu valla unnatasthayi nerchukune nerparithanam erpadutundi ఆలోచనలు మట్టసమైతే ప్రశ్నలు మట్టసమైతే నేర్చుకోవటం కూడా మనులో కూరుకుపోతుంది ఏ ఆలోచన లేదు ఏ స్పందన లేదు ఏ ప్రశ్నలు లేవు నేర్చుకోవటం కూడా ఏమీ ఉండదు క్లాసులో మన్ను తిన్న పాముల్లా కూర్చోటం అలవాటైన కారణం చేత ప్రశ్నిస్తే తప్పు బాగా ఎవరికి రాని డౌట్స్ నీకెందుకు వస్తున్నారా కూచ అన్నాడు ఇక మళ్ళా నోరెత్తలే మనం ఇంట్లో నోరెత్తలే స్కూళ్ళ నోరెత్తలే కాలేజీల నోరెత్తలే సమాజంలో నోరెత్తలే బతికేస్తున్నాను మీకు ఇప్పుడు అర్థమైందా ఏ చైతన్యం కావాలో సమాజంలో హక్కులు గుర్తున్నంతగా బాధ్యతలు గుర్తుకు రాకపోవడానికి కారణం అడిగే చైతన్యం ఉన్నందువల్ల కాదు పట్టించుకునే నాథలు లేనందువల్ల వదిలిపెట్టండి సరే ఇప్పుడు నేను మీకు ఎందుకు ఎక్స్పెరిమెంట్ చేశానో అర్థమైంది కదా అవునా What is our learning style? What is our learning ability? What is our learning capacity? Do we know our potential? Are we learning what all? We ought to be learning thinking power, questioning ability, learning samar chalu, competencies. This is my responsibility. Okay. Now, what is this style? I will show you. Why do you speak? Why do you speak? Why do you speak? Why do you speak? Why do you speak? Why do you speak? Why do you speak? కుమరి అదేమంటారు దాని చట్టేమంటారు కుమారి చట్టరా పేరేదో ఉంది గుర్తురావటం లేదు పాటర్స్ వీల్ ఇంగ్లీష్ లో తెలుగు మీడియం చదువుకున్నాం పదం గుర్తులేదు పోని అమ్మా కొలిమంటే మట్టి కుండ తయారు చేసినాక పెట్టి రెచ్చ పెట్టే తల్లి కమరాల్ దగ్గర ఉంటుంది కొలిమి లేదు పోనీ ఇక్కడ కూడా ఏదో కొలిమి పెట్ట గ్యాస్ మన గడ్డి గిడ్డలంతా పెట్టి కుండలు పెట్టి ఏదో మనం గాలి కొట్టాలి చిన్న సీక్రెట్ కింత మట్టి ముద్ద ఐదు రూపాయలు దాంతో కుండ తయారు చేస్తే యాభై రూపాయలు మట్టి ముద్దగా మిగిలిపోకూడదు ఉపయోగకరమైన కుండగా జీవితంలో మనం మనల్ని మలచుకోవాలి అంతే పాయింట్ మట్టి ముద్దగా మిగలొద్దు ఉపయోగకరమైన కుండగా మలుచుకో ఆ కుండలో పాళ్ళ నీళ్ళ బియ్యమా కందిపప్ప మీ ఇష్టం వాడుకుంటావా వాడుకోవా కుండ పెడతావా నీ ఇష్టం దీపం వెలిగించకుండా బోర్లు ఇస్తావా నీ ఇష్టం మీకు అర్థమవుతుంది కదా రకరకాల ఉపయోగాలున్నాయి అందుకని ముందు డెవలప్ అవ్వు తెలివితేటల్ని పెంచుకో స్పందించే తత్వం నేర్చుకో ప్రశ్నించే తత్వం ఆలోచించే తత్వం నేర్చుకో దీన్ని ఏం చేస్తావన్నది నీ ఇష్టం ఎంత వాడుకుంటావో వాడుకునే సందర్భాలు అవసరాలుంటాయి ఉండవనేటువంటిది కమ్యూనికేషన్ స్కిల్స్ విల్ ఇంప్రూవ్ వాల్యూ ఎడిషన్ మన విలువ సామర్థ్యాల పెంపునకు ఈ భాషా భావ నైపుణ్యాలు భాషా నైపుణ్యాలు ఉపయోగపడతాయి నీకు తెలిసిందెంతో ఇతరులకు చెప్పటానికి నీ భావ ప్రకటన నైపుణ్యాలు ఉపయోగపడతాయి నువ్వు నోరు విప్పి మాట్లాడినప్పుడే నీ సత్తా ఏమిటో స్థాయి ఏమిటో దమ్ ఏమిటో దూకుడేమిటో దుమ్మెమిటో నాకు తెలుస్తుంది నోరు విప్పకుండా హుసేన్ సాగర్లో బౌద్ధ విగ్రహం ఉంది బుద్ధుని విగ్రహం అలా కనుకుంటే నోరుప్పకపోతే నాకెట్ట తెలుస్తుందే నాకు తెలియదు దేనికి కుండల గురించి కాదది ఇతడి సామాన్ల గురించి చెప్పిన నువ్వు ఎంటీవైఎస్ఎల్స్ బేక్ మర్చి నాయస్థి రెండు కుండలు తీసుకుని కొట్టి రెండు పగులుతాయి బరే చెప్పిన ఆయన చిన్నప్పటి నుంచి నిరంతరము మనం కమ్యూనికేట్ చేస్తూ ఉన్నప్పుడు ఈ పాటికి మనకున్న వయస్సుకి క్వాలిఫికేషన్స్ కి ఎంత రాటుదేరిన వ్యక్తులు అవ్వాలి మనం అయినమా అంత ప్రభావోపేతంగా మన ప్రకటనా సామర్థ్యాలు ఉన్నాయా ఎందుకయ్యా ఈ ప్రభావోపేతమైన భావ ప్రకటనా సామర్థ్యాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలంటే మిస్అండర్స్టాండింగ్స్ రిడ్యూస్ చేయటానికి కావాలి అంటే ప్రాపర్ అండర్స్టాండింగ్ ఏర్పడటానికి కావాలి అండర్స్టాండింగ్ లేకపోతే మిస్అండర్స్టాండింగ్ వస్తుంది అర్థం సరిగ్గా కాకపోతే అపార్థాలు వస్తాయి అపార్థాలు వచ్చినప్పుడు దూరం జరుగుతారు దూరం జరిగినప్పుడు కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది కాన్ఫ్లిక్ట్ వల్ల పనులు సాగవు పనులు అవ్వవు చూస్తే కోపం నువ్వు అడుగుతా మీకు అర్థమవుతుందా ఇన్ని టెన్షన్స్ వస్తాయి ఆఫీసుల్లో లేదు ఇళ్లలో కూడా రకరకాలుగా వస్తాయి అందుకని మిస్అండర్స్టాండింగ్స్ తగ్గించుకోవటానికి సమయం మిగుల్చుకోవటానికి వర్క్ కల్చర్ ఆఫీసులో పనిచేస్తున్నాం కాబట్టి పనిలో ఉన్నటువంటి పని సంస్కృతి వర్క్ కల్చర్ ని పెంచుకోవటానికి అభివృద్ది మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరమవుతాయి మీరు ఎవరైనా పెళ్లి కాని పిల్లలున్నారా అంత గ్యారంటీ ఇస్తున్నావు నేను తెలుసు కాబట్టి అడిగినావు చెప్పేట్టినావు నేను ఆ ఉద్దేశంతో అడగలే మ్యారేజ్ బ్యూరో నడుతున్నానా ఏమన్నా ఓ ఫామ్ ఇచ్చి బాబా నీ వయస్సు ఏంది ఏంది కులమేంది ప్రిఫరెన్సెస్ ఏమిటి నీ హైట్ ఏమిటి కొడుకున్న పిల్ల కావాలా పొట్టి పిల్ల కావాలా నేను అడిగినా నేను ఆ ప్రోగ్రామ్ ఏం పెట్టలే నేను సింపుల్గా అడుగుతున్నది ఏమిటంటే ఒకటి రెండు ఉదాహరణలు నేను ఇస్తే వేరే వాళ్ళు అదే శిలిపిగా చెప్పాడని అనుకోవచ్చని మీకు మీ పేరెంట్స్కి ఎప్పుడు గొడవలు రాలే వస్తాయి పెళ్ళైన తర్వాత ముఖ్యంగా కొత్తలో లేక కొన్ని రోజుల తర్వాత గొడవలు రాలే అమ్మో ఏ చీజ్ బడి మస్తు మస్తు ఆయన మస్తు అంటున్నాడు మస్తు గొడవలు వస్తాయంట మత్తు గొడవలు వస్తాయా మస్తు గొడవలు వస్తాయా రెండు వస్తాయి నువ్వు రాత్రి తొమ్మిదిన్నరకి తాగి గుర్రమే కొస్తావు ఆపిల్లు అయ్యో నీ శ్రీరామచంద్రుడు అనుకున్నా ఇట్ల తయారా ఇండి వీడు అనుకుంటది నీ ఇష్టం ఇప్పుడు అట్లా అనుకుంట నీ రెస్పాన్సిబుల్ నన్ను చూసి శ్రీరామచంద్రుడు ఎట్లా అనుకున్నావు నువ్వు దుర్యోధను అనుకోవాలి కంసుడు అనుకోవాలా సైంధవుడు అనుకోవాలా కీచకుడు అనుకోవాలి నువ్వు నన్ను చూసి శ్రీరామచంద్రుడు ఎట్లా అనుకున్నావు నేను అడిగినవా నేను చెప్పిన అందుకని ఇక అప్పటి నుంచి అది రాదడ్ డా సరే వదిలేదు మనకు అనవసరం సో ఇంప్రూవ్ ది వర్క్ కల్చర్ అనేటువంటిది నేను ఊరికే కాంటెక్చువల్ గా వాడుకున్నాను కానీ ఇంప్రూవ్ అవర్ కల్చర్ ఇంప్రూవ్ ది ఇంటర్ రిలేషన్స్ ఇంప్రూవ్ The atmosphere in the family. Improve the happiness when you meet your own people. In the Ujjjogal, the posting is not a good thing. We don't know who is. We don't know who is. We don't know who is. We don't know who is. We don't know who is. We don't know who is. But we don't know who is. This is an office challenge. In the room, you can't go to the room. There are options. You can go to the room. మళ్లీ ఆప్షన్స్ లేవు ఇది వెస్టర్న్ కల్చర్ కాదు మూడు నెలలకి ఆరు నెలలకి మూడు పువ్వులు ఆరకాయల స్టైల్లో విడాకులు వివాహాలు పునర్వివాహాల కోసం అని చెప్పాలి లైఫ్లాంగ్ నూరేళ్ల మంటను పంటను ఏడు జన్మలు కలిసి రైట్ ఆర్ రాంగ్ అంటే మీకు అర్థమవుతోంది కదా మరి ఇది ఇంప్రూవ్ చేసుకోవాలా వద్దా దీని కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలా వద్దా ఉప్పు నిప్పులా ఉంటే అట్ట ఉప్పు నీరులా కలిసిపోవాలి చివరికి ఉప్పు నీరు అవుతుంది కదా సార్ పర్వలే ఉప్పు నిప్పులా ఉండటం కన్నా ఇక అంటే ఈ నీళ్ళతో ఆ నిప్పు చల్లార్చవచ్చు నీకు అర్థం కాలేదు ఎప్పుడైతే నీళ్లు నీ దగ్గర ఉంటాయో నువ్వు కావాలంటే నిప్పు చల్లార్చవచ్చు కోపం తగ్గించవచ్చు ఏదో అన్న కోపం వచ్చింది ఐఎం సారీ అంటే పోన్లేదు అంటుంది అవునా ఇందాక పావు గంట అనుకున్నా మధ్యలో అడ్డుపడ్డా మీ అన్నయ్య వచ్చిండు మిగిలిన టెన్ మినిట్స్ ఇప్పుడు మొదలెడతా శేషన్ టెన్ మినిట్స్ నేను పదిహేను నిమిషాలు దుడుపుదాం అనుకున్నా ఐదు నిమిషాలు దుడు మీ అన్నయ్య వచ్చిండు అని ఊరుకున్నా ఇప్పుడు మిగిలిన పది నిమిషాలు ఆయన బోని మొదలెడతా కదా అది టార్గెట్ యువర్ యాటిట్యూడ్ వైఖరి బిహేవియర్ ప్రవర్తన లాంగ్వేజ్ ముఖ్యంగా బాడీ లాంగ్వేజ్ అంటే మీ శారీరక భాష ఎవ్రీథింగ్ అబౌట్ యూ కమ్యూనికేట్ కూర్చున్న పద్దతి నల్లిన పద్దతి చూసిన పద్దతి చూపు మరల్చుకున్న పద్దతి అడిగిన పద్దతి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన పద్దతి వేసుకున్న బట్టలు ముక్కు మొహం తీరు సాధారణంగా మనకేమిటంటే నేను జర పొట్టుకున్నాను సార్ రూరల్ బ్యాక్గ్రౌండ్ తెలుగు మీడియంలో చదివినా ఏమంత పెద్ద రాదు అందుకని నేను జరం నోరిప్ప భయపడుతూ ఉంటాను ఫర్గెట్ ది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వాతావరణానికి పరిస్థితులకు పనికి తగ్గ తెలివితేటల్ని పెంచుకోవాలి ప్రశ్నలు తెలుసుకోవాలి ఇప్పుడు ఆయనకున్నంత అనుభవం మీకెందుకుంటది ఉండదు కలుసుకోచోని నేర్చుకో సింపుల్ నాకు అర్థం కాదమ్మా చెప్పండి ప్రేమతో చెప్తారు గర్వం లేదు చూసావా వచ్చి అడిగారు అని ప్రేమతో చెప్తారు అలా కాకుండా ఎప్పుడు బాసాను అప్పుడు ఈ సిలబస్ ఉండేనా ఏమొచ్చు నీకు నాకు వచ్చినంత నీకు వచ్చా అని మొదలెడితే ఆడు నోరిప్ప సరి కదా నీకు తప్పు చెప్తే చెప్పాల్సి వచ్చింది నీకు తప్పు చెప్తే తిట్లు నీకు తరం కాదు కదా మీకు అర్థమవుతోందా మనుషుల్ని పరాయి వాళ్ళని ఎందుకు చేసుకుంటున్నాం దూరం ఎందుకు జరుపుతున్నాం మాట తీరుతో శత్రుత్వాలు వస్తాయి మాట తీరుతో స్నేహాలు ఏర్పడతాయి యూ క్యాన్ బిగిన్ బెటర్ బ్యూటిఫై బిల్డ్ బ్రిడ్ ఆర్ బ్రేక్ ది రిలేషన్షిప్స్ విత్ యువర్ వర్క్స్ పేరేంటి పరిచయానికి స్నేహానికి తొరిపెట్టు సార్ నేను సోన్సం అయితే ఏంటంట అయితే సార్ మా ఊరి పాలన అయితే ఏంటి భయపెడుతున్నావు అక్కడ అని చెప్పి ఏమనుకుంటున్నావు నువ్వు తురుం కాను ఇక్కడ తురేబాస్ కానున్నాడు ఇదా ఖయ్యానికి కాలుదవటం అనమాట పోట్లాట ఎప్పటికప్పుడు పోట్లాట కొంచెం సహనం కొంచెం ప్రేమ ఇంట్లో ఏ లక్షణాలు ఉండాలో బయట కూడా ఆ లక్షణాలు ఉండాల్సిన అవసరం ఉంది కదా యువర్ డ్రెస్ యువర్ స్మైల్ యువర్ లుక్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ కమ్యూనికేట్స్ ప్రతిదీ కమ్యూనికేట్ చేస్తుందన్న స్పృహతో ఉండాలి ఈజ్ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ ముఖ్యమైన ఏమో సార్ ఇంత ముఖ్యమైన మీరు ఇందా నుంచి అరగంట సాధంగా శుద్ధి తీసుకుని కొడుతున్నట్టు కొడుతున్న అంతమైంది మేమింత ఇంపార్టెంట్ అని మేము అనుకోలే మరి సార్ ఎందుకు ఈ సెషన్ పెట్టిండో నాకు తెలియదు కమ్యూనికేట్ టు కనెక్ట్ డిస్కనెక్ట్ కోపంలో ఉన్నప్పుడు మాట్లాడొద్దు అని మన పెద్దలు చెప్పారు ఎంత దాకా లెక్క పెట్టమన్నరమ్మా కూపంలో ఉన్నప్పుడు పది అంటే పదేనాక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అని కొట్టడానికి కొట్టడం గురించిగా కట్ కాకపోతే మళ్ళీ మొదలెట్టు వన్ టు టెన్ మళ్ళ మళ్ళా మళ్ళ మళ్ళ మొదల పెట్టు వన్ టు టెన్ వన్ టు టెన్ వన్ టు టెన్ అంటే ఆంతర్యం ఏంటంటే కోపం తగ్గేంత వరకు నీకు వచ్చిన నంబర్స్ అన్ని లెక్క అర్థం నీ పాయింట్ అర్థం కదా కోపం తగ్గేంత వరకు అదొక సాకు ఎక్స్క్యూజ్ కౌంట్ వన్ టు టెన్ తగ్గలే మళ్లీ వన్ టు టెన్ తగ్గలే మళ్లీ వన్ టు టెన్ తగ్గలే మళ్లీ వన్ టు టెన్ తగ్గలే లెక్క పెడుతూ ఉంటాం కోపం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మైండ్ బ్యాలెన్స్ పోతుంది బ్యాలెన్స్ పోయినప్పుడు అనవసరమైన అవసరమైన దానికన్నా అనవసరంగా మాట అనటము నిందలు అబద్దాలు అతయోక్తులు ఇప్పుడేదో భార్యాభర్త పోట్లాడుకుంటున్నారని అనుకుందాం అనుకుందాం అనేది పోట్లాడతారు కదా నేనే ఎక్సెప్షన్ చెప్పటం లేదో అంటుంది అంటే అసలు పెళ్లిలో మీ వాళ్ళు ఏం స్వీట్ పెట్టిండ్రు జాహంగిరి పెడతామని చెప్పి జిలే పెట్టలే అక్కడికి వెళ్ళి మొదలెడతాడు ఈయన ఇంత ఫైలు తయారవుతుంది మొదటి పండగచ్చిండ్రు స్టేషన్కి వస్తే కారు తీసుకురావద్దు కారు లేదు ఎద్దుబండి పంపాలి ఎద్దుబండి కూడా పంపాలే అక్కడి నుంచి మొదలెడతాడు ఫైలు అంటే ఇప్పుడు ప్రతి ఘర్షణ సంఘర్షణ పాయింట్కి నీవు అక్కడెక్కడో పునాదుల దగ్గర నుంచి మొత్తం ఇరవై ఏళ్ల సర్వీస్ రివ్యూ చేసుకుంటూ ఉంటే కాన్ఫిడెన్షియల్ రికార్డ్ మెయింటైన్ చేసినట్టు అంటే యూ విల్ నెవర్ ఫర్గ్యూ యూ విల్ నెవర్ ఫర్గెట్ యూ విల్ ఆల్వేజ్ వాంట్ కోతిపుడు బ్రహ్మరాక్షస్ లాగా ఫ్రెష్గా అట్టి నీ సమస్యల్ని సంసారం సాగుతాయండి ఇప్పుడు పది కాదు లక్ష లెక్క పెట్టినా కోపం తగ్గదు కదా నిన్నయన పది సార్లు పది పది సార్లు ఏమన్నా చెప్ప కోపం తగ్గడానికి మనం రిపీట్ రిపీట్ అని చెప్పిన వాళ్ళ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఏమన్నా ఏమన్నా నోరు మూసుకుంటున్నా ఏం సంగతి అంటే దానికి ఆన్సర్ ఏమన్నా ఏమిటంటే ఇప్పుడు పాలు పొయ్యి మీద పెడతాం పొంగుతాయి పొంగవా పాలు ఎంత నీళ్ల పాగనా పొంగుతాయి ఆలస్యంగా పొంగుతాయి పొంగినప్పుడు ఏం చేస్తావు నీళ్లు వెళ్తావు అంతే ఇప్పుడు ఇప్పుడు మనిద్దరం పోట్లాడుకుంటున్నావు అనుకో నువ్వు నన్ను రెస్పాండ్ ఇవ్వకుండా ఏదో ఇచ్చేస్తున్నావు మాట్లాడవేంటి మూగోడవు కాదు మూగోడవా మీకు అర్థమవుతుందా మాగాడవు కాదా మూ ఇట్లా మను దిన పాము లెక్క పడుకున్నావు ఇసుంటోడంటే అస్సలు పెళ్లి చేసుకునే దాన్ని కాదు నేను ఈ మాట ఈ మాట అన్నది అప్పుడు మన రెస్పాన్స్ ఎట్లు ఉండాలా మా సార్ పద్దాక లెక్క పెట్టమన్నడే జరుగు పదయినాక నే మొదలెడతా మరి అయిపోయా నీళ్లు పోయి ఎంత పొంగుతున్న పాల మీదైనా నీళ్లు పోస్తే ఏమవుతుంది చల్లారుతుంది కనీసం పొంగు తగ్గుతుంది ఈ లోపల నీకు టైం వస్తుంది ఆ సిమ్ పెట్టు లేతే ఆఫ్ చేయిపోయింది పెళ్లి కానోళ్ల గు డేటా కలెక్ట్ చేసిండి కదా మనం పెళ్లి కానోళ్ళు భవిష్యత్తులో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో దాని గురించి చెప్తున్నాడు అదే మరి అనుభవమే కదా పోట్లాడిన అనుభవమేనా సవ్యమున్న అనుభవం ఆపాడా ఇప్పుడు ఆమె అట్లా కోపం ఉన్నది వెంటనే నాకు కోపం వచ్చింది కానీ నువ్వు కోపాలను చాలా అందంగా వేయాను ఆయుసు మొత్తం కోపం మఠాషు పెళ్లి చూపుల నీ కోపం సగం నాకు తెలియదు చాలా అందంగా నువ్వు నాను అందంగా మాట్లాడతావా నువ్వు నీకన్నా చాలా పెద్ద పెద్ద మంచి మంచి వాళ్ళని అందాన్ని మెచ్చుకున్నారంటే మనలో నోసుకోవాల్సి వస్తారు జాగ్రత్త ఏదైనా కమ్యూనికేట్ టు కనెక్ట్ ఆర్ డిస్ మాట సంభాషణ చాతుర్యము తెలివి చదువుకున్న సాహిత్యము సంస్కారము అనుభవము సంస్కృతి ఇవన్నీ కలిసి కనెక్షన్స్ ఏర్పాటు చేయాలి కాని ఉన్న కనెక్షన్స్ ని బ్రేక్ చేసి డిస్కనెక్ట్ చేయడానికి వాడుకోకూడదు ఇప్పుడు ఏదో ఇంజనీరింగ్ ఏదో జైన ఉన్నది ఈ తెలివిని మంచిగా వాడుకుంటావా చెడుకు వాడుకుంటావా మంచిగా వాడుకోవాలి మంచిగా వాడుకోలేకపోతున్నావు అంటే నీ బలహీనత అర్థం కాలా ఏమైంది సార్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మన సామర్థ్యాలు పెంచుకోవాలనుకుంటే లర్నింగ్ ఫ్రమ్ అవర్ ఓన్ మిస్టేక్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ అదర్స్ మిస్టేక్స్ మన తప్పులను సమీక్షించుకోవటం వల్ల ఇతరులను గమనిస్తూ వాళ్లు చేస్తున్న తప్పులు మళ్లీ మనం చేసే పరిస్థితి రాకుండా జాగ్రత్త వల్ల మన కమ్యూనికేషన్ సామర్థ్యాలను మనం పెంచుకోవచ్చు ఒక్కొక్క ఒక భాషని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క యాసతో మాట్లాడతారు ఒక పదానికి ఒక అర్థం ఉంటుంది ఈ ప్రాంతంలో ఉన్న అర్థం వేరు కావచ్చు మరో ప్రాంతంలో ఉన్న అర్థం వేరు కావచ్చు బహుశా మీరు ఈ సమైక్య లేక విభజన వాదాలు పుట్టకముందు పెళ్లి చేసుకున్న దంపతులు కావచ్చు ఒకరొక ప్రాంతం కావచ్చు ఇంకోరు ఇంకో ప్రాంతం కావచ్చు కదా కొత్తల్లో ఏవో అదేమిటి అట్లా అంటున్నామనని అట్లా కాదు ఇట్లనా సమదైంది అని చెప్పని అనొచ్చు ఆ తర్వాత మనసులు కలిశాక ఏ భాష అయితే ఏమిటి సామరస్య ధోరణికి అవకాశం మనస్సులో పెట్టుకున్నప్పుడు మన సంభాషణ చాతుర్యం మరికింత చక్కని జీవితానికి ఉపయోగపడాలి తప్ప ఉన్న జీవితంలో తేనెలో నీళ్లు పొయ్యకూడదు తేనె చెడిపోతుంది పాలలో నీళ్లు పోస్తే పాలు డైల్యూట్ అవుతాయి గానీ పనికి రాకుండా పోవు నీళ్లు నీళ్లే దానికో తత్వం ఉంది పాలు పాలే పాలకో తత్వం ఉంది తేనె తేనెనే తేనెకో తత్వం ఉంది మీకు అర్థమైందా కమ్యూనికేషన్ మేక్స్ ది డిఫరెన్స్ కొందరి మాట తీరు పద్దతి చూస్తే స్నేహం చేసుకోవాలనిపిస్తుంది కొందరు పద్దతులు చూస్తే ఎందుకన్నా మంచి దూరం ఉండాలని డిఫరెన్స్ నిన్ను చూసి ఏమనుకుంటున్నారు చుట్టుపక్కల ఉన్నవాడు ఉదాహరణ కొత్తగా ఒక ఆయన వచ్చి పోస్టింగ్ వచ్చేది ఈ ఆఫీస్లో అందరం కలిసి ఒకే చోట పనిచేస్తున్నాం అని అనుకోండి నీకేం డౌట్ ఉన్నా ఎవరినన్నాడుగా ఆయన దగ్గర మాత్రం పోకు సరిపోలే ఇంట్రొడక్షన్ నీకేమైనా డౌట్ వస్తే ఎవరినన్నాడుగా ఆఫీస్లో ఆయన దగ్గర ఊరికేమనుకోకే ఒక్కనో చూడ ఆయన దిక్కు మాత్రం పోకు లేక నీకేం డౌట్ వచ్చినా ఆయన అడుగు అనుభవదుడు మంచోడు సీనియర్ మెంబరు మిగిలినోళ్ళందరూ విశ్వస్వలో జాగ్రత్త మీకు అర్థమవుతోందా ఒక్క మాటతో నేను ఎంత కమ్యూనికేట్ చేయగలుగుతున్నానా కొత్తగా వచ్చిన వ్యక్తికి సరే నాలుగు రోజుల్లో నేమంచోడినో చెడ్డోండో అబద్దమో సత్యమో ఆయన మంచోడో ఒకడో తెలిసిపోతాయి కానీ ఒక్క వాక్యంలో అమ్మా కొత్తగా వచ్చావు మొదటి ఉద్యోగం జాగ్రత్త స్కూల్లో కాలేజీలో చదువుకున్నవి సరిపోవు ఇక్కడ నేర్చుకోవాల్సినవి బోల్డ్ అన్న ఉంటాయి జాగ్రత్తగా నేర్చుకో అనుమానం వస్తే ఆయన దగ్గరికి వెళ్ళాడుకో ఇంకెవరిని అడగొద్దు కాకపోతే ఆయన లేకపోతే నాన్న అడుగు సారీ దేవుడే ఆ మంచిోడు మానోడు అని అనుకుంటాం ఎక్కడ బాసేను ఎన్ని మార్కులు వచ్చినాయి అన్ని మార్కులకు ఉద్యోగం వచ్చిందా బాగా నేర్చుకో పని అప్రెంటిస్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది పంపించేస్తారు పని సరిగా లేకపోతే పో ఇది ఎట్లున్నది చాలా బాగుంది నీకు మనిషోడు దొరికిందా నువ్వు చేరినప్పుడు యూ హెవ్ రిపోర్టెడ్ టు ఏ గుడ్ పర్సన్ ప్రాబబ్లీ యూ హట్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ మెనీ టైం వీ కమ్అప్ ఇన్ ది హార్డ్ వే ఇన్ అవర్ లైఫ్ కష్టపడి పైకొచ్చాం మనం ఇంకొకరి కష్టపెట్టకుండా పైకొచ్చే అవకాశం కల్పించండి గాడ్ బ్లెస్ యూ help ever heart never veerite sign cheyandi lekapothe pakkadari tappudari chadadari pedudari votu sign cheyandi lepu thukondi both pride and jealousy are communicated very powerfully pride ante garvam jealousy ante asurya irsha asurya ela unta amma idi రెండు లక్షణాలు నాకే అంతా అవచ్చు అంతా కాకపోయినా నీకేనా ఎక్కువ అంటే గర్వం లేక అసూయ ఏంటి లేక ఇప్పుడు మీకు రింగ్ ఉంది నాకు రింగ్ లేదు సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం మీ చేతికి ఉంగరం ఉంది నా చేతికి ఉంగరం లేదు అందుకని అసూయ ఈ రెండు నెగిటివ్ క్వాలిటీస్ అండి గర్వం నెగిటివ్ క్వాలిటీనే అసూయ నెగిటివ్ క్వాలిటీనే కానీ రెండు చాలా సహజ మనిషి సారీ నాకుంది మీకు లేదు అనుకుంటే గర్వం మీకుంది నాకు లేదు అని అనుకుంటే అసూయ ఈ రెండు నెగటివ్ క్వాంటిటీస్ జీవితంలో ఒక సత్యం ఏమిటంటే మ్యాథమెటిక్స్ లో మాత్రమే డబుల్ నెగటివ్ విల్ బికమ్ పాజిటివ్ మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్ రియల్ లైఫ్లో డబుల్ నెగటివ్ అవుతుంది ప్లస్ అవ్వదు నీకు గర్వం ఉన్నప్పుడు షేర్ చేయటానికి ప్రయత్నం చేయి నీకు అసూయ ఉన్నప్పుడు పోటీపడి నేర్చుకోవటానికి ప్రయత్నం చేయి దానివల్ల ఏమవుతుంది నెగటివ్ క్వాలిటీస్ తగ్గుతాయి నేను ఇక్కడ ఇది కాసేపు ఆఫ్ చేసి పవర్ ఆఫ్ చేయి నాకేదో పట్టుకుంటే అది మళ్ళీ ఆక్టివేజ్ అవుతోంది అర్థమైంది కదా జస్ట్ స్విచ్ట్ ఆఫ్ డోంట్ బాల మాటలో చూపులో తీరులో నడకలో నడకలో సర్వే సర్వత్రా నకశిక పర్యంతము మన గర్వాన్ని లేక మన అసూయను మనం ప్రదర్శిస్తూ ఉంటాము ఈ బ్యాక్గ్రౌండ్ లేక ఈ బ్యాక్డ్రాప్ వల్ల మన మాటలకు రావలసిన అర్థాల విభిన్నమైన అర్థాలు వస్తాయి ఇప్పుడు అమ్మాయిని చూసి నాకు చాలా గర్వం అనుకోండి కారణమేదైనా మాటలు ఎక్కడి నుంచి వచ్చారు మొదటి ఉద్యోగమా కష్టపడి పని చేయండి వెళ్ళండి నెక్స్ట్ టైం వస్తున్నప్పుడు తలుపు తట్టి రండి తట్టకుండా లోపల రావద్దు నీకు అర్థమైందా ఎలా ఉంది స్టైలు చాలా సీరియస్ చాలా కోపం అమ్మో చాలా రిజర్వ్డ్ అయినా అనే అభిప్రాయం కలిగిస్తు మేబీ షీఈ్ అపాయింటెడ్ యాజ్ మె పర్సనల్ అసిస్టెంట్ నీకు అర్థమైందా వచ్చినప్పుడు అమ్మా ఎప్పుడు వచ్చినా తలుపు తట్టి రావాలి కొత్త కదా నీకు తెలీదు అయిపోయింది గర్వము రెండో ఎగ్జాంపుల్ అసూయ అసూయ ఏమిటి ఉదాహరణకు నేను ఆఫీసర్ని ఒక సబార్డినేట్ అనుకుందాం నేను ఎప్పుడో ఇరవై ఐదేళ్ల క్రితం ఇరవై ఐదేళ్ల క్రితం బట్ ఇరవై ఐదేళ్ల క్రితం నేను పాస్ అయ్యాను అప్పటి సిలబస్ వేరు కొత్తగా యూనివర్సిటీలో బోర్డును కొత్త విషయాలు నేర్పించారు కాబట్టి ఇప్పటి సిలబస్ వేరు నేను ఆయనతో एम पफोसिस् नारायण मूर्तिम असल पनीर इंजनीर आोडक्ट मारी ईएसई मारक गर्व ला असूय निका इकड अला चूड़बाबू को आ, ना, ना अभव उ కొన్ని చదువుకొచ్చినవు నీకు అనుభవం లేకపోవచ్చు ఇద్దరిని చక్కగా పనిచేసినా అంటే బ్రహ్మాండమైన చూపించవచ్చు ఏమంటావు ఆమె క్లియర్ అర్థం చేసుకోండి కాదయ్యా నే ద్వేషాన్ని లవ్ కింద కన్వర్ట్ చేసుకునే మార్గం చెప్పా కదా అవి కలవు ఇప్పుడు ఒకరిని ఒకరిని చూస్తే గర్వం ఇంకొకరిని చూస్తే అసూయ రెండు ఎట్లా కలుస్తాయి వీళ్ళిద్దరు కలిసినా గానీ ద్వేషం ఏర్పడటానికి కారణం మీరు నువ్వు నా పోటీ అనుకో నువ్వు సెలెక్ట్ అయినా నేను సెలెక్ట్ కాలే ద్వేషం రన్నింగ్ లో నువ్వు ఫస్ట్ వచ్చినవు నే రాలే ద్వేషం టేబుల్ టెన్నిస్ లో నువ్వు ఫస్ట్ వచ్చిన నేను రాలే ద్వేషం నువ్వు ఓడిపోతే నాకు సంతోషం తేడా ఉంది కదా Please permit me to deviate a little. What is life? What is the purpose of life? How important is this life? And it is full of choices. Life is full of choices. Life is full of choices, ma? Life is full of choices. Life is full of choices. Life is full of choices. నేర్చుకుంటా చాలా ఎక్కువ చెప్పినావు మీ అక్క కూతురు వచ్చి లైఫ్ అంటే ఏమిటంటే చాలా ఉన్నదంటే ఇక్కడ మూడు లైన్ల స్పేసే ఉన్నది మా టీచర్ రాసుకురమ్మనేదని చెప్తుంది క్లుప్తంగా చెప్పాలమ్మా వస్తు వెలుగు నీడల సమ్మేళనం అసలు ఎందుకుంటాయమ్మా వెలుతురులో వెలుగు నీడలు కనబడతాయి చీకట్లేం కనబడుతుంది మేము ఊరికే సతాయించడానికి ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు వెలు వెలు వెలుగు నీడ వస్తువు కనబడుతుంది చీకట్లే కనబడుతుంది వెలుతురు లేదు నీడలేదు జీవితం అంటే అది వెలుతురు నీడల గురించి అడగటం లేదమ్మా జీవితం అంటే ఏంటి ఇప్పుడు నీకు ఎక్కువ ఉన్నాయా ఆవిడకెక్కున్నాయని చెప్తున్నావా జరుండు చాలా తెలుసు తేలిక అనుకున్న ప్రశ్నల వెనుక ఉన్న క్లిష్టత మీకు అర్థమైతే చాలు మంచి ఇచ్చాడు జీవితం అమ్మా ప్లస్ ఇంకేదైనా చెప్పు ఆమె చెప్పిన దానికి యాడ్ చేయొద్దు తులసి లాభాలు, లాభాలు, అర్థమైంది చెప్తా బోలో జీనా జీనా జీనా బోలేదు జిందో డిపెండ్ అారా రా ఠీ సార్ మీరు ఇక్కడ కూర్చుంటే మాకేమి ఇబ్బంది లేదు కానీ మిమ్మల్ని పొరపాటు అని అడగాల్సి వస్తుంది అంతే ఆటు పోట్లు అంటే నీరు అట్లా కాదు ఒకరికి ఉపయోగపడటం ట్రోన్ జయదీష్ణ్ మీ ఇష్టం మీరు ఏవనే సమాధానం చెప్పి నాకు అభ్యంతరం లేదు ఒకసారి ఒక కాలేజీలోని ఇట్లానే అని లైఫ్ అని చెప్పని అడిగితే లైఫ్ ఈజ్ ఎ గేమ్ ప్లేట్ లైఫ్ ఈజ్ ఎ సాంగ్ సింగ్ ఇట్ లైఫ్ ఈజ్ అజిల్ సాల్వ్ ఇట్ అని ఇట్లా ఎవరికి వచ్చిన సమాధానం వాళ్ళు చెప్పారు ఆఖరి నుంచి ఒక ఆయన చేయొచ్చం దగ్గరకు పోయి చెప్పు ఆయన అన్న ఈ అవుట్ ఆఫ్ సిలబస్ అయ్యారు సిలబస్ లేదు సార్ సెవెంత్ లో చెప్పలేదు టెన్త్ లో చెప్పలేదు ఇంటర్ల చెప్పలేదు ఎట్లా అడుగుతారు సార్ మీరు చెప్పినవి మాకు గుర్తుండి సాహో చెప్పని ఎట్లా అడుగుతారు మీరు అరే నాన్నే నాన్న నీకు ఇరవై ఏళ్లు ఉన్నట్టు కనబడుతున్నది శతమానం భవతి నూరేళ్లు జీవించు ఇరవై ఏళ్ల వరకు ప్రశ్న తెలియకుండా సమాధానం అన్వేషించకుండా జీవితం గడిపేశావు అంటే నేను ఇప్పుడు అడక్కపోతే గుర్తు చేయకపోతే ఇంకో ఎనఫ్ఐ ఏళ్లు ప్రశ్న తెలియకుండానే సమాధానం తెలియకుండానే గడిపేస్తామన్నమాట గాడ్ బ్లస్ యు అని చెప్పారు సమజైందా ఇప్పుడు నేను ఎందుకు గుర్తు చేసినట్టున్నా కాదు ఇప్పటి నుంచం తెలుసుకోండి అని మీకు గుర్తు చేయటానికి లర్న్ టు లివ్ లివ్ టు లర్న్ అమాయకంగా పుట్టాం ఈ ప్రపంచంలో అమ్మ నాన్న నేర్పిస్తే గురువులు నేర్పిస్తే ఎన్నో నేర్చుకున్నాం మనం చాలా విషయాలు మనకు తెలియవు పుట్టినప్పుడు నిద్రపోవటం నవ్వటం పాలుదాగటం ఏడవటం ఈయన అలిగేవచ్చు మనకు మిగిలిన బయలాజికల్ ఫంక్షన్స్ అక్కడి నుంచి మొదలెట్టి ఇప్పటికీ ఎన్ని లక్షల కోట్ల విషయాలు గమనించి మనస్సులో పెట్టుకుని మన వైఖరి మన ప్రవర్తన మన స్పందన మన ప్రతిస్పందన మన చర్య మన ప్రతిచర్య మన కమిట్మెంట్ అన్ని నిర్ణయింపబడుతున్నాయి మీకు అర్థమైంది కదా అంటే జీవితం జీవించటానికి కావలసిన అపరాటస్ ఇచ్చాడే తప్ప సాఫ్ట్వేర్ ఇవ్వాలా దేవుడు హార్డ్వేర్ ఇచ్చిండు కాళ్లు చేతులు ముక్కు మొహం కళ్లు హార్డ్వేర్ ఇచ్చిండు సాఫ్ట్వేర్ ఇవ్వలే ఆ సాఫ్ట్వేర్ నువ్వు పెట్టుకోవాలి నీ అనుభవాలు నీ సాఫ్ట్వేర్ నీ ఆలోచనలు నీ ప్రశ్నలు నీ తెలివితేటలు నీ గమనించే నేర్పరితనము నీ సాఫ్ట్వేర్ లవ్ టు లివ్ అండ్ లీవ్ టు లవ్ బతకటాన్ని జీవించటాన్ని ప్రేమించండి నేర్చుకోండి ప్రేమించటాన్ని నేర్చుకోండి నేర్చుకోవటాన్ని ప్రేమించి నేర్చుకోండి ఎందుకని ప్రేమ పేరిట కత్తిపోట్లు యాసిడ్ దాడులు వద్దు ప్రేమ పవిత్రమైనది కన్ఫ్యూజ్ కావద్దు మదర్స్ లవ్ ఫర్ ది చైల్డ్ గాడ్స్ లవ్ ఫర్ హిస్ క్రియేషన్ అది ప్రేమ నేచర్ పాజిటివ్ కదా నువ్వు నేచర్ లో భాగం కదా మరి ను పాజిటివా నెగిటివా పాజిటివ్ అవ్వాలి కొంచెం తక్కువైందనుకో మేకప్ చేయి ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు సో లవ్ టు లర్న్ నేర్చుకోవటాన్ని ప్రేమిస్తే ట్రైనింగ్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటి నేర్చుకోవటం గుర్తు చేయటం నేర్పించటం మీకు తెలియవని కాదు తెలుసు మరొక్కసారి ఒక చోట కూర్చోపెట్టి గుర్తు బాగుంటుందనేటువంటి ఆంతర్యం దీనికి ఒక ఈక్వేషన్ తయారు చేశాను నేను ఎలిజిబుల్ టు ఈవల్ టు టీజ్ టు క్యూ ఇజక్వల్ టు పీఈక్వల్ టు ఈ అంటే ఆర్ అక్షరాలు మూడు హెడ్డింగ్లు ఒక్కో దానికి రెండే అక్షరాలు కేటాయించారు లైఫ్ మేనేజ్మెంట్ మైండ్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ అని చెప్పని ఎలిజికుల్ టు టీ అంటే లైఫ్ మేనేజ్మెంట్ టీఈక్వల్ టు క్యూ అంటే మైండ్ మేనేజ్మెంట్ పీఈక్వల్ టు ఈ అంటే డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ఏమిటి చూద్దాం ఎలిజిక్వల్ టు టీ అంటే లైఫ్ ఈజ్ ఈక్వల్ టు టైం అని ఎలా ఆద్యంతరహితమైనటువంటి కంటిన్యూ టైంలో పాయింట్ ఆఫ్ ఎంట్రీ ఈజ్ బర్త్ పాయింట్ ఆఫ్ ఎగ్జిట్ ఈజ్ డెత్ జాతస్ మరణం ధ్రువం పుట్టక ముందు నేను లేను చనిపోయిన తర్వాత నేను ఉండను పుట్టుకా చావుల మధ్య ఉన్న సమయమే నా జీవితం బర్త్ ఈస్ అయింట్ ఆఫ్ టైం డెత్ ఈజ్ అ పాయింట్ ఆఫ్ టైం అండ్ ద టైమ్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్ ఆఫ్ టైం కాన్స్టిట్యూట్స్ మై లైఫ్ దట్ మీన్స్ మై లైఫ్ ఈజ్ మై టైమ్ ఆన్ దిస్ ప్లానెట్ అర్త్ That means life is equal to time. That means L is equal to t. That means L minus t is zero. That means if you take away time, nothing remains in life. E is equal to the beautiful mathematical symbol that explains to you that whatever you are doing to one side of the equation, you are automatically impliedly doing to the other side of the equation. That means time wasted is life wasted, time well spent is life well spent. Time's productivity enhanced is life's happiness maximized. That means time management is life management. That is self-management. Know they self. Nuwe mi tooni, saptayi mi tooni, samarche mi tooni, avakashami mi tooni, prathibhandakale mi tooni, balahinatale <laughs> mi tooni. Tilusukun. Tilusukun dhani batini program ni said chesko. Dikathangal. Kondaragi ye manna kaupan radu. Kondaragi ye manakamundi kaupan astadu. Sadukun. నువ్వు సర్దుకో నీతో ఉన్న వాళ్ళని సర్దుకోవడానికి ప్రయత్నం చేయి అది ఇందులో ఉన్న ఆంతర్యం సో లైఫ్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ అన్నది గనకు మీకు అర్థమైనట్లయితే నెక్స్ట్ మైండ్ మేనేజ్మెంట్ అండి టీ ఈజ్ ఈక్వల్ టు క్యూ లీడ్స్ టు ఎల్ ఎంసార్ అది ఏంటంటే చెప్తా టైం లేదు కదా టైం ని మనం ఏం చెయ్యాలి అంటే నాలెడ్జ్ ప్లస్ స్కిల్స్ ప్లస్ యాటిట్యూడ్ ప్లస్ వెల్త్ ప్లస్ విజ్డమ్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ మీకు ఇష్టం వచ్చింది ఎప్పుడు మీరు కూచిపూడి నేర్చుకుందాం అనుకున్నారనుకోండి సంతోషం నేర్చుకోనైనా అంటాను మీరు అర్థం కాలే ఇది మనం చేస్తున్న రూరల్ డిపార్ట్మెంటు మన ఏది రూరల్ వాటర్ క్లీన్ కూచిపూడికి సంబంధం ఏమిటాయంటే అది వేరే సంగతి మీకు టేస్ట్ ఉన్నది నేర్చుకో పాడాలనుకుంటున్నావు నేర్చుకో వాయిద్యం వాయించాలనుకుంటున్నావు నేర్చుకో కానీ ఈ ఉద్యోగంలో ప్రమోషన్ రావాలంటే ఇగో ఈ డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి లేకపోతే ఈ డిప్లొమాస్ ఉన్నాయి లేక ఇవి కరస్పాండెన్స్ కోర్సులు ఉన్నాయి ఇవి చదువుకో తొందరగా ప్రమోషన్ వస్తుంది నీకు నాలెడ్జ్ స్కిల్స్ ఏమనుకోకండి సార్ మీరు ఇంజనీరింగ్ చదివినా అన్నారు లేని దాకా కదా మనం ఖాళీలు చదివినవన్నీ ఉద్యోగంలో పనికి వస్తుందా సార్ నాకు తెలిసినంత టు టెన్ పర్సెంట్ మించి పనికి రాదు కరెక్టే కదా ఇప్పుడు నేను చదివినది కూడా అంతే నేను చదివిన నేను ఇంజనీరింగ్ చదవలేదు నాకు రాదు విషయం చెప్తున్నా అంటే చాలా మటుకు పాపం సిలబస్ తయారు చేసి వాళ్ళు చెప్తారు అదంతా జీవితంలో ఉపయోగపడుతుందా చాలా తక్కువ ఉద్యోగంలో ఉపయోగపడుతుందా కొంచెం ఇప్పుడు ఉదాహరణకు ఒక ఆయన ఎంఎస్సీ బాట చేసి బస్ కండక్టర్ అయ్యింది అనుకో ఏమనుకో రోజుదట్లున్నాయి అవునా మరి ఇప్పుడు ఆయనకు ఎంఎస్సీ జువాలజీనో బాట నేనో బస్ కండక్టర్ గిరికి పనికి 10th క్లాస్ నాలెడ్జ్ చాలు బస్సు టికెట్ చిల్లరా పుచ్చుకున్నాడు ఇచ్చుకున్నాడు అంతే కదా ఇంకేం కావాలా అలా చార్ట్ ఉంటుంది ఆ చార్ట్ మీద లెక్కలు రాయాలి ఇప్పుడు ఇంతమంది టికెట్ ఇచ్చినా ఇంత టికెట్లు ఇచ్చినా ఈ స్టేజ్ కలిసి ఇంత ఉన్నది అని చెప్పిన అంతకుమించి ఇంకేం అక్కర్లేదు ఆయనకి తెలివితేటలు ఉద్యోగాలు లేక మన కర్మకాలి సమాజం కర్మకాలి ఎంఎస్సీ చదివినోడు పాస్ అయినోడు ఆర్టీసీ బస్ కండక్టర్ ఉద్యోగానికి వస్తున్నాడు అది వేరే విషయం మనం అది మాట్లాడటం లేదు అంటే నేను మీకు ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఉండవలసిన స్థాయికి ఉత్కృష్ట స్థాయికి మీ ప్రయాణంలో జీవితం అంటే సమయం అని తెలుసుకుంటే సమయాన్ని ఎందుకు వినియోగించాలో సమీక్షించుకుంటే నేర్చుకున్నదేమిటో తెలుసుకుంటూ ఉంటే పై మెట్టుకు ఎలానో గమనిస్తూ ఉంటే పైకి రావటం తేలికవుతుంది ఏం చేయాలో తెలియదు ఏం చదవాలో తెలియదు ఎలా పనిచేయాలో తెలియదు ఎలా నేర్చుకోవాలో తెలియదు ఏ విహిలో ఏవీ రావు దేవిరావు అంటే అర్థమైందా ఏ పులు స్టాఫ్ ఈ రావు ఏమవుతుంది దేవి రావు అయితే పొరపాటున ఎవరికైనా ఏవీరావు ఉన్నారాయన ఇక్కడ మీకు ఆయన గురించి ఎట్లా తెలుస్తారంటే మళ్ళీ టెన్షన్ నాకు మీ లిస్టు చూడలేదు నేను పేరు నాకు తెలియ ఎవరని right next mind management and it is equal to q inda ke mana chinna experiment conduct chesesam thinking is equal to questioning leads to learning anche cheppa meeku kada quality of thinking improve cheskondi quality of questioning automatically improve avutundi rendintiki parasparaslishtav purdharabhyam they are like the two sides of the same coin aa rendu sabhyanga ga kono abhruddi parichukuntu unte learning abhruddi avutundi ఆ లెర్నింగే మీ సామర్థ్యాన్ని ప్రపంచానికి ఉపయోగపడేటట్టు చేస్తుంది నాకు మూడవది ప్రోగ్రెస్ ఈజ్ టు పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్ మీ తేలికైన పదాలు కాబట్టి మీకు అర్థమవుతాయి సో ఎలిజల్ టు ఈక్వల్ టు ఈక్వల్ టు ఈక్వల్ టు ఈక్వల్ టు ఇంటి లైఫ్ ఈజ్ టు టైమ్ ఈజ్ టు థింకింగ్ ఈజ్ టు క్వశ్చనింగ్ లీష్ టు లర్నింగ్ ఈజ్ టు ప్రోగ్రెస్ ఈజ్ టు పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అనుకున్నప్పుడు ది పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అభివృద్ది సాధించటమే భగవంతుడు నీకు జన్మ ఇచ్చినందుకు నీకు ఇచ్చిన అవకాశం వినియోగించుకుంటున్నావా వినియోగించుకోవటం లేదా అన్నది నువ్వు తేల్చుకోవాల్సినటువంటి అంశం ఒకసారి నవ్వుతారా కష్టం సార్ ఇంత సీరియస్గా చెప్తున్నావు నవ్వమంటే ఎట్లా నవ్వుతాం మేము కష్టం కదా ఎనభై లక్షల జీవరాశుల్లో నవ్వే సామర్థ్యాన్ని భగవంతుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు పిల్లి కుక్క ఏనుగు ఎలుక నవ్వవు మీరు వెంటనే సార్ మీరు తామంజేరీ చూడరా అని అనవచ్చు చూస్తా కానీ అవి మనిషి క్రియేట్ చేసిన కార్టూన్ పిక్చర్స్ ఎప్పుడైనా పిల్లి నవ్వినట్టు మీకు అనిపిస్తుందా అనిపిస్తే మీ ఏదైనా మీ ఊళ్ళో ఉంటే అడ్రస్ ఇవ్వండి మేము వచ్చా పిల్లిని చూస్తా ఎందుకు ఇచ్చాడు దేవుడి నవ్వే సామర్థ్యాన్ని మనిషికి మర్చిపోవడానికి జీవితం యొక్క పరమార్థం ఆనందంగా ఉండటం ఆనందంగా ఉండాలని నీ గుర్తు చేయటం కోసం నీకు నవ్వే సామర్థ్యాన్ని ఇచ్చాను నవ్వుతూ ఉండు నవ్విస్తూ ఉండు ఏడుస్తూ ఉండొద్దు ఇంకో నవ్వుతూ ఉంటే అస్సలు ఏడవద్దు అది మనం అర్థం చేసుకోవాలా నవ్వుతూ ఉంటాడు అనుకోండి ఎంతమ్మా చెప్పు సీరియస్గా ఉండాలి ఆఫీస్లో అట్లా నవ్వుతూ ఉంటే మన బ్రాంచ్లా మొత్తం టఫ్ వర్క్ ఏ సెక్షన్ ఉన్నదో చెప్పండి అది పోస్ట్ చేయండి ఎట్లా నవ్వుతాడో చూస్తాను నేను బంద్ కర్ణావును నవ్వుతూ ఆడుతూ పార్తూ పనిచేస్తున్నాడు ఏమనుకున్నాడు ఎంత సీరియస్గా ఉండాలి మన డిపార్ట్మెంట్లా ఇది మనస్తత్వం నాలుగు చిన్న సూచనలు రోజుకి ఇరవై నాలుగు గంటలు గంటకు అరవై నిమిషాలు అంటే ఒక నిమిషాలు అందులో 1% అంటే 14.4 పాయింట్ ఫోర్ కన్వీనియన్స్ కోసం రౌండింగ్ ఆఫ్ అప్వర్డ్ రౌండింగ్ ఆఫ్ చేస్తే పదిహేను నిమిషాలు అవుతుంది రోజుకొక్క పదిహేను నిమిషాలు పొద్దున్నే పూట మంచిది చదవండి స్పూర్తినిచ్చేది చదవండి బైబుల్ చదవండి ఖురాన్ చదవండి భగవద్గీత చదవండి ఇంగ్లీష్లో చదవండి తెలుగులో చదవండి మీ ఇష్టం వచ్చింది చదవండి వన్ ఆఫ్ ఇన్పుట్స్ నైన్టీ ఆఫ్ ఇంపాక్ట్ 15 minutes of study 23 hours 45 minutes of influence of what you have studied. आलोचिंची तुमवले. इल्ला बंचपान जेपिन अपुर तुम्ही ते वाळ निजामन कोणतात. निजामे आणि तुम्ही नंद कारण. మీకు ఏం జలవాలో తెలియదు అనుకోండి. जेंडा जेंडा जेंडा जेंडा जेंडा जेंडा जेंडा जेंडा जेंडा जेंडा जेंडा जेंडा जेंडा जेंडा जेंडा जेंडा आनन कोणडी कमी उत्साहमनो वस्तदी. ఇంకేం వచ్చినా లేకపోయింది మీ ఇష్టం బట్ 15 మినిట్స్ చూడ్ యువర్ మైండ్ విత్ ఇన్స్పైరింగ్ థాట్స్ సో దట్ యూ లీడ్ అన్ ఇన్స్పైరింగ్ లైఫ్ ఆర్ ది రెస్ట్ ఆఫ్ ది డే సద్గంధ పట్టణం అది ఇది సమీక్ష సమీక్ష అంటే ఏమిటి రివ్యూ ఇప్పుడు మనం మనం ప్రాజెక్ట్ ఖర్చు పెట్టాక రివ్యూ అడగరు రిపోర్ట్ అడగరు రిపోర్ట్ రాసిస్తాం కదా రివ్యూ రాసిస్తాం కదా అట్లనే ఈ రోజు ఏం జరిగింది రివ్యూ చేయండి యువర్ టుమారో విల్ బీ బెటర్ దాన్ టుడే ఆల్ ఫ్యూచర్ టుమారోస్ విల్ ఆల్వేస్ బి బెటర్ దాన్ ఆల్ ప్రీవియస్ స్టడీస్ లైఫ్ బికమ్స్ డిఫరెంట్ ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే ఉదాహరణకి ఈ క్లాసు కాఫీ బ్రేకు లేకపోతే ఆ తర్వాత సెషన్ అయిపోయాక ఒంటి గంటకో ఒంటి గంట పోజనానికి వెళ్తారు కదా ఏం జరిగింది ఇవాళ ఏమన్నా ఉపయోగం ఉన్నదా అని తెలిసినవే చెప్పిండు కొత్తవేం చెప్పలేదు అనుకోవచ్చు బాగుందండి అనుకోవచ్చు మీ ఇష్టం అది అంటే నా పాయింట్ ఏంటంటే ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు ఆ రోజు ఎలా జరిగిందో సమీక్షించుకోండి యువర్ టుమారో విల్ బి బెటర్ దాన్ ఆల్ ప్రీవియస్ ఎస్టడీస్ పాయింట్ నెంబర్ త్రీ సజ్జన సాంగత్యం మంచి వాళ్లతో స్నేహం ఎక్కడ దొరుకుతారు సార్ మంచి వాళ్ళు ఏమైనా టెలిఫో ఎల్లో పేజెస్ టెలిఫోన్ డైరెక్ట్ ఉంటుందా ఉండదు అందరు మనసు అంటే మనలాగే మంచి చెడు కాంబినేషన్ ఉన్న వ్యక్తులు అలాంటప్పుడు ఎవరితో స్నేహం చేయాలి నీకన్నా రవ్వంత మెరుగైన వ్యక్తితో స్నేహం చేయి ఆ స్థాయికి వెళ్తావు లేకపోతే నీకన్నా రెండు మెట్లు తక్కువ నోట్లతో స్నేహం చేస్తే ఆ దిగుతావు అంతే తేడా వెతుక్కో అతను కూడా అతనే అనుకుంటే అని చిన్నప్పుడు అందుకే ట్రిక్ నీ మంచి ఉండనే క్రియేట్ చేయాలా క్రియేట్ చేయకపోతే నువ్వు నాతో ఎందుకు స్నేహం చేస్తావు తర్వాత నీలో ఉన్న మంచిని నిమ్మకాయ పిట్టినట్టు పిండేసుకోవాలా నీకు నష్టం కలగకూడదు నాకు లాభం కలగాలి ఉదాహరణకి నీకు చెప్పవచ్చు నాకు రాదు అర్థం కాలే నేను అదే చెప్తున్నా నీకు అర్థమైంది కదా రెండో పాయింట్ వినలే నువ్వు సెమికోలను పెట్టిన ఫుల్ స్టాప్ పెట్టలే ఆ సెమికోలను ఏమిటంటే ఉదాహరణకు నాకు అద్భుతమైన డ్రాఫ్టింగ్ స్కిల్స్ ఉన్నాయి గ్రామర్ బ్రహ్మాండం కావచ్చు నీకు మ్యాథమెటికల్ న్యూమెరికల్ ఎబిలిటీ ఉంది కానీ డ్రాఫ్టింగ్ రాదు ఆదివారం ఒక గంట నువ్వు నాకు చెస్ నేర్పిస్తే నేను నీకు డ్రాఫ్టింగ్ నేర్పిస్తా విన్ విన్ సిచువేషన్ ఏమవుతుంది అప్పుడు నేను ఎందుకు నేర్పాలి అని అనకుండా ప్రేమతో చెస్ నాకు నేర్పిస్తావు నీకే వచ్చునకుండా నేను డ్రాఫ్టింగ్ నీకు నేర్పిస్తావు బిరంబాట్ సెటిల్డ్ కంప్యూటర్ కో లాక్ నీకు అర్థమైందా దానివల్ల ఏమవుతుంది నువ్వు బాగుపడుతుంది నేను బాగుపడతాం కదా దీని కథ ఖేల్ కథం కాదు డీల్ కథం ఖేల్ కథం అనకు పంచాయతీ రైట్ సో సజ్జన సాంగత్యం మీ లో మీ ఇంటి చుట్టుపక్కల ఎవరెవరైతే ఉన్నారో ఉన్నంతలో మీకన్నా ఒక్క మెట్టు ఏదో ఒక విషయంలో ఉన్నతంగా ఉన్నటువంటి వాళ్లతో పరిచయం పెంచుకుని స్నేహం చేయండి నాలుగవది సంగీతం సాత్వికమైన సంగీతాన్ని రోజు పొద్దున్నే వినండి మీ మనస్సు సమాయత్త పడుతుంది చిన్న పాట ఒక లైన్ పాడతారా ఏమమ్మా ఆడబట్సు లాంఛనాలకు మంగళహారతుల డబ్బు అడగటమే తప్ప పాట పాడతామా సార్ మేము మొబైల్ అయినా వాడచ్చు ఒక్క చరణం ఏం అస్సలు సినిమాలు చూడరా టీవీ సీరియల్స్ చూడరా లేకపోతే కమర్షియల్స్ ట్యూన్ ఉంటుంది కదా అది కూడా గుర్తులేదా అట్లా రూరల్ వాటర్లో చేరినంటానా లేక అసలు కాలేజీ చేరినప్పుడు మర్చిపోయినావా అప్పుడు బానే ఉండే మరి ఇప్పుడు ఇట్లా ఎందుకు అయింది కదా అద ఇట్లా అంటుకుంటే మేము చేసుకునేటోళ్ళమే కాదు అసలు ఈ డిపార్ట్మెంట్ అని తెలిస్తే మేము వస్తా చేసుకునే వాళ్ళందాబంలో పెళ్లి కాని హెచ్చరిక చెప్పిన పెళ్ళైన ఎంతమంది డైవర్స్ తీసుకున్నారో డేటా కలెక్ట్ చేసినావా అందరం మహాతల్లి లేకుండరు కదా ఆరు విడాకులు ఇచ్చేంతట్టి ఈ రూరల్ ఎంప్లాయ్మెంటే కారణమా లేక మరి ఇంకేదన్నా ఆ వ్యక్తిలో నీకు తెలుసు కాబట్టి నాకు ఆ కేసు తెలియదు కాబట్టి నేను ఆర్గ్యూ చేయ ఇప్పుడు నాకు కావలసిన పాయింట్ ఏమిటంటే సంగీతంలో ఉన్న మహత్యాన్ని గనక గుర్తుంచుకున్నట్టయితే సాత్వికమైన సంగీతం వినండి పొద్దున్నే వినండి మీ ఆలోచనల్లో జీవితంలో వైఖరిలో మార్పు వస్తుంది పొద్దునే మీరు ఏడుంపాకు రేడియో పెడతారు ఇది చాలా హాట్ గురు అని స్టార్ట్ అవుతుంది వదున ఏడుంపావు ఖాటింది వదును ఏడుంపావు ఖాటిందండి అది అయినా పెట్టనే ఓ పాట స్టార్ట్ అవుతుంది రాత్రైనా పడుకోలేదు పడుకున్నా నిదురే రాదు నిదురొస్తే కలలే కలలు కలలోన నువ్వే నువ్వు జుంజుమాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా అప్పుడు ఆ రోజున క్యాషువల్ యూ పెట్టి ఇంటూ ఉండాలనిపిస్తా రోజు ఏడు గంటలకు ఇవే పాటలు వస్తాయా కేవ్వు కేక ఇక నువ్వు ఉద్యోగం ఎప్పుడు చేస్తావు ఆ ఆమె విడాకులు ఊరెళ్ళిపోయి ఉడాకులు ఇవ్వదు తిండికి తిండి ఎట్టరాము అంటే అది నీకు అర్థమైంది కదా అందుకని ఇసు సంగీతం కాకుండా చక్కని సాత్వికమైన సంగీతం నేనేదో భజన కీర్తనలు వింటూ కూర్చోమని నేను సాత్వికమైన అంటే సత్వ రజస్తమో గుణాలు మనలో ఉంటాయి కాబట్టి సత్వగుణాలు ఉద్దీపనం పొందేటువంటి సంగీతం వినండి ప్రబోధాత్మకమైన సంగీతం వినండి మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీమనే అర్థమందులో ఉంది ఆ ఒక చరణం మనం మైండ్ చూజ్ చేస్తుందా లేదా అంతే అట్టడి ఎందుకు వినకూడదు మన సెల్ ఫోన్లో ఏ మ్యూజిక్లు పెట్టుకుంటున్నాం మనం లేవనంటావా నన్ను లేపమంటావా ఎందుకండి ఆ పాట పొదునపూట లేవరాదు అలారం పెట్టుకుని లేవరాదు లేవనంటావా అని పాట వింటేనే మెలకు వస్తున్నదా నీకు సిజ్ ఈక్వల్ టు ఆర్ కమ్యూనికేషన్స్ ఈజ్ ఈక్వల్ టు రిలేషన్షిప్స్ యూ క్యాన్ ఎంకరేజ్ ఆర్ డిస్కరేజ్ యూ క్యాన్ ఇన్స్పైర్ ఆర్ ఇన్స్టిగేట్ డూ అండ్ అన్ డూ మేక్ అండ్ మేక్ హామ్ అండ్ హీల్ దాట్ ఈస్ ది కెపాసిటీ ఆఫ్ కమ్యూనికేషన్ న్యూస్ పేపర్లు చదువుతుంటే మీకు అంటుందా మీరు రెచ్చగొడుతున్నారు మీరు అంటున్నారు మీరు అంటున్నందుకు మేము రెచ్చిపోతున్నాం మీరు రెచ్చిపోతుంటే మేము ఫిట్రేగిపోతున్నాం అబ్బో అబ్బో మొత్తం భాషా పాండిత్యమంతి ఇక్కడే కనబడుతున్నది యూ హౌ మచ్ యూ హౌ మచ్ నువ్వెంతా నువ్వెంత ఇంత పవర్ఫుల్ కమ్యూనికేషన్ని మనం థింక్ అండ్ స్పీకా స్పీక్ అండ్ థింకా ఆలోచించి మాట్లాడాలా మాట్లాడినాక ఆలోచించాలా చెప్పామా అది అలవాట్లేదుగా మనకు అలవాటే లేదు ముందు టఫీమ్ అని టేబుల్ టెన్నిస్ షార్ట్కి వచ్చినట్టు ముందు మాట వచ్చేస్తుంది మాట వచ్చిన తర్వాత ఏమనుకున్నాడు ఏమో ఆయన రియాక్షన్ చూసి నాకే రెండో అర్థం స్ఫురించి కొంత అర్థమవుతోందా ఈ వాటి నుంచి ఈ సెషన్ యొక్క ఫలశుతి ఏమిటంటే ఆలోచించి మాట్లాడటం అలవాటు చేసుకోండి ఇల్లైనా ఆఫీస్ అయినా పరాయి వాళ్లైనా బస్ కండక్టర్ అయినా ఆలోచించి మాట్లాడాడు అంతే రవ్వంత ఒక్క పాయింట్ మీరు నేర్చుకుంటే నేను చాలా సంతోషిస్తాను లిజనింగ్ లీడ్స్ టు అండ్ ఇన్ఫ్లుయెన్సెస్ బెటర్ స్పీకింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్సెస్ థింకింగ్ కళ్లకు కనురెప్పలు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే చూడదలుచుకోకపోతే లేకపోతే దుమ్ము పడుతుంటే కళ్లు పూసుకోవటానికి కానీ ఇంత తెలివి దేవుడు చెవులకు చెవిరెప్పలు ఇవ్వలేదు మా అంటే ఓ పావుకిలో బరువు పెరుగుతుండేవాడిని అంతే కదా ఎందుకు ఇవ్వలేదు ఆయన వినదగునెవరు చెప్పిన చచ్చినట్టు విను విన్నాకనే వినను అని చెప్పు ఒప్పుకోనని చెప్పు ఐ డిజగ్రి అని చెప్పు ఐ హేట్ అని చెప్పు ఐ డిస్మిస్యూ అని చెప్పు అదంత తర్వాత ముందు విను విన్నాంకనే ఇష్టం అందుకని చెవులకు చెవిరెప్పాలివ్వాలి దేవుడు చిన్నప్పుడు విని విని విని విని విని శబ్దాన్ని రిజిస్టర్ చేసుకుని ఒక ఇమేజ్ ని కల్పించుకుని ఒక తల్లి వచ్చి ఎరా నాన్న అంటే ఓహో వీడు అమ్మ కాబోలు అమ్మ ఏం చేస్తుంది మనకు రెండు పదాలు నేర్చాలని చెప్పి అమ్మ బాబు అమ్మ బాబు అని సార్లు అంటది రోజుకి దాంతో ఓహో ఈ అమ్మ కాబోలు ఈ మొహం అక్క కాబోలు ఈ మొహం నాన్న కాబోలు వీడు నవ్వుతూ పలకరిస్తాడు వీడు కోపంగా చూస్తాడని మనం నేర్చుకుంటాం మనం దట్ సౌ హ్యావ్ సీన్ లర్న్ అబ్జర్వ్ అండ్ పిక్ దప్ ఐడియాస్ పిక్ దప్ సౌండ్ ఇన్ని శబ్దాలు విని విని విని రోజు సంవత్సరం తొమ్మిది నెలలు పన్నెండు నెలలు అయినాక అప్పుడు అమ్మ అని ఆ తీసేసి మా అంటాం ఎంత బాగింద అమ్మ ఏమన్నా అమ్మా అన్నదా అందు అమ్మానే అన్నది అత్త నాన్న నాన్న అన్న ఉన్నా అంటావు అన్న అన అక్క అంటావు అంటే అంత బాగిందవా లోపల ఫార్మేషన్ స్టేజ్ లో ్యాంబూ పిల్లర్స్ పై కాంక్రీట్ రూఫ్ అయ్యరు కాంక్రీట్ రూఫ్ వేసినాక పైసలు అయిపోతే బ్యాంబూ ప్రూఫ్ వేస్తారు అవునా కదా లర్నింగ్ క్వాలిటీ ఆఫ్ లర్నింగ్ ఇన్ఫ్లుయెన్స్ వేస్తే క్వాలిటీ ఆఫ్ స్పీకింగ్ ఈ లెర్నింగ్ అండ్ స్పీకింగ్ ఎప్పుడైతే బాగా ఉంటాయో నేచురల్లీ థింకింగ్ గెట్స్ ఇన్ఫ్లూయెన్స్డ్ ఇందా నుంచి మనం థింకింగ్ థింకింగ్ అంటే క్వశ్చనింగ్ క్వశ్చనింగ్ అంటే లర్నింగ్ అని అనుకున్నామే ఈ నేర్చుకునేది ఎలా నేర్చుకుంటున్నాం మనం పంచేంద్రియాల ద్వారా నేర్చుకుంటున్నాం కళ్ళతో నేర్చుకుంటున్నాం విని నేర్చుకుంటున్నాం వాసన బట్టి నేర్చుకుంటున్నాం రుచి బట్టి నేర్చుకుంటున్నాం స్పర్శ బట్టి నేర్చుకుంటున్నాం ఇప్పుడు నా కళ్ళకు గంతలు కట్టి ఇది మీ దగ్గర తీసుకొచ్చారు అనుకోండి టేబుల్ ఎక్కువ ఉన్నది ఇక్కడికి తీసుకెళ్లారనుకోండి కర్టెన్స్ అని చెప్తానా చెప్పనా ఎందుకు చెప్పగలుగుతున్నాను ఈ ఫైల్ సెన్సెస్ నాకు ఇన్ఫర్మేషన్ తో ప్రోసెస్ చేసుకుంటున్నా ఈ అనుభవాన్ని ఈ ఎక్స్పెరిమెంట్ ని ఈ ఈక్వేషన్ అప్పుడే రియాక్ట్ అవుతున్నా మీకు అర్థమైంది కదా అదే అనుబాన జీవితం అయ్యా ఉంటుందా అంటే మనం పోవాలనా అదే వస్తుందా విహవ్ టు గోఅవుట్ రైట్ అయిపోయింది ప్రశ్నకు సమాధానంతో బ్రేక్ ఈ కాలం పిల్లలు వేరలే అబ్బా సంగతి అది కాదు చాలా మంది చెప్పేవన్నీ వాళ్ళు రోడ్డు రోడ్లు నమ్మొద్దు అని చెప్పటం టీ బ్రేక్ దయచేసి మీకు సార్ పావు గంట టైం ఇస్తారేమో కానీ నేను ఇవ్వ నేను ఎనిమిది పది నిమిషాలే టైం ఇస్తా పది నిమిషాలలో వెనక్క రండి